పరిశుద్ధ ప్రేమ దేవా కృపణండి దేవాయప్రభ నీకు లేఖ లేని వదనాలు కృతజ్ఞత హిల్లీ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వ అధికారి వందనాలు ప్రభా దేవా ప్రభా మరింతమంది బిడ్డలైతే రాలేదు ప్రభా వారిని అందరినీ ప్రభాగాల లాక్కారని ప్రభా మరి యొక్క మద్యం సరే ఉన్న ప్రభా కూడుకుని మరి నీ యొక్క మా మధ్యలో జరగాల ప్రభా నీకే స్తౌతం నీకేవన్నీ ప్రభా మరి వాక్యంచదా మాతో మాట్లాడి ప్రభా పాట ద్వారా మేమ పొంది ప్రభా ఈ మాని నామానికి మేమ తెచ్చుకోమని ఈచుకు నామంలో ప్రార్థనం తండ్రి అవును నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువిని తోడు हल्लेलुया amen hallelujah uraka nilachi prabhu chu pe rakshana chu damu ee satruvulu ikapai eppudu kanabada randamu hallelujah amen హల్లేలుయా నిబరం కలిగి ధైర్యము గుండు దిగుళ్ళు పడకు జడియకు ఎప్పుడు పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా పర్వతాలు తొలగిన మెట్టలు తరిల్లినా ప్రభు కృప మామ్మును విడువదుగా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము halleluya amen hallelujah urakan ee satruvulu ikkayappudu kanabada randamu hallelujah amen హల్లేలుయా నిబరం కలిగి ధైర్యముగుండు దిగులు జడియకు ఎప్పుడు నిబారం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువెనీ తోడు హల్లేలు ఆమేన్ హల్లేలుయా ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మేన్ హల్లేలుయా మునిపటి కంటేను అధికప్పు మేలును మును పట్టి కంటేను అధికప్పు మేలును మా ప్రభు మాకు కలిగించును మును కంటేను అధికప్పు మేలును మా ప్రభు మాకు కలిగించను రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును శత్రువు ఎదుటే భోజనమును ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలుయా మేన్ హల్లేలుయా ఊరకనిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా ఆమేన్ హల్లేలుయా నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువిని తోడు హల్లేలుయా మేన్ హల్లేలుయా ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇక్కపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మెన్ హల్లేలుయా మా అంగలర్పును ట్యంగా మార్చేను మా అంగర్పును నాట్యంగా మార్చేను బూడిద బదులు సంతోషమిచ్చేను మా అంగలర్పును నాట్యంగా మార్చేను బూడిద బదులు సంతోషమిచ్చేను దుఃఖ దినములు సామాప్తమాయను ఉల్లస వస్త్రము ధరింపజేసేను ప్రభువు నకే స్తోత్రం మేన్ హల్లేలుయా ఊరకని నిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మేన్ హల్లేలుయా నిబరం కలిగి ధైర్యము దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడు డు నిన్ను మరువడు ప్రభువి నీ తోడు ఆమేన్ ఆమెన్ హల్లేలుయా నిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయామేన్ హల్లేలుయా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 మేన్ హల్లేలుయా ఊరక ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మేన్ హల్లేలుయా నిభారం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువ నిన్ను మరువడు ప్రభువి నీ తోడు ఆమేన్ ఆమెన్ హల్లేలుయా నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా ఆమెన్ హల్లేలుయా రాబో కాలమునా సమాధాన సంగతులే రాబవు కాలమున సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించేను రాబో కాలమున సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించేను ఇదిగో నేను ఒక నూ తన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పాను ఇప్పుడే అది మొలచున్ హల్లేలుయా మేన్ హల్లేలుయా ఊరకనిలచి ప్రభువు చూపే రక్షన చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మేన్ హల్లేలుయా నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువి నీ తోడు హల్లేలుయా ఆమె హల్లేలుయా ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఇప్పుడు కనబడరందాము హల్లేలుయా మే హలుయా మేము కట్టని పురములను నాటని తోటలను మేము కట్టని పురములను మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించను ప్రాకారము గల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును ప్రభువే మాపురము హల్లేలుయా మేన్ హల్లేలుయా ఊరకనిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయామెన్ హల్లే నిబరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లేలుయామెన్ హల్లెలూయా ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ సత్రువులూ ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ప్రైస్ లార్డ్ బ్రదర్ మీ అందరికి ప్రార్థన చేసి వాక్యం చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మోహనతుడగ తండి మైమా సరిపగ దేవా కృపామైన నీకు వన్నాలిసయ్య అబ్రహాం నిశాఖ యాకోబ్ల దేవ నా ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాతు కాచి కాపాడి ఇక నూతన దినం ఈ దినంతా మీ సాయం చేతిని అనిపించినారు పతి దశలో మీరు బాగా సాయకలుగునందుకని నీకు వందాలు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు ప్రతి ఆపద నుంచి ప్రభావం మమ్మల్ని కాపాడుతూ ప్రభావ మీ కృపచేత మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందు నీకు వందాలుస్తాయా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజిస్తూ మహా యుగ యుగంలో నీకే కలుగునుగా కాహాల లు గొప్ప దేవ మా శరీరాలను స్వస్థపరిచేందుక నీకు వందాలేస్తాయా గొప్ప దేవా నీకు వందాలు ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ వాక్యమే ధ్యానిస్తుందిగా ప్రభావ ఇక సమయం మాకు ఇచ్చినంతకైకు వర్ణాలు గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చాడు నీకు వన్నాను ప్రావాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రావా మా హృదయాలు సరి చేయని ప్రావా మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధతలు నడిపించండి మీలాంటి మనసు మీలాంటి హృదయాన్ని మాకు మీ వల్ల మేము జీవించాలా ప్రావా తగ్గింపు జీవితం కలిగి ఉండాలా ప్రతి దశలో ప్రాభా మిమ్మల్ని పోలి అలాంటి సేవా జీవితంలో నడిపించి ఈ వాక్యం మేము ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడండి ప్రభావ మా తలంపులు మా ఆల సమస్తం కొట్టివేయండి మీ తలంపుకి నేను దేవా నా ప్రవర్తన అంతటి తల్లి మీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం నైనా నైనా సంపూర్ణ నీ స్థలం చేసుకుంటున్నాం మీ ఆత్మకు సమర్పించుకుంటున్నామైనా మా మనసు పరిపరి మీద పోకున్న ప్రభావ మీద కేంద్రీకరించుకున్న మీ ఆత్మ చేత మేము నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తల్లియన్ పత్రిక ఆరోధ్యాయము పదవ వచ్చిన నుంచి మనం ఒక వాక్యం భావిస్తున్నాం ఎపిఐసి రాసిన పత్రిక ఆరోధ్యంలో పదవ వచ్చిన పౌలు ఇక ఎపీసీ సంఘానికి రాస్తున్నాడు ఎందుకంటే ఇది ఎందుకు చెప్పబడుతుంది అన్నప్పుడు మనం ప్రభులంతా మన బలవంతమై ఉండాలా అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే దుష్టశక్తులు మగు విజృంభించి పనిచేస్తున్నాయి ఈ లోకంలో కాబట్టి మనం ఏ రీతిగా ప్రభులు మనం బలవంతులుగా తయారైతేనే మనం వాటి మీద మనం విజయం పొందగలం ఎందుకంటే ప్రతి దశలో వాడు మనల్ని ఏ రీతిగా సరే మనం చెరపట్టుకొని పోవాలని వాడు అనేక రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాబట్టి వాడికి మన అవకాశం ఇవ్వకుండా ప్రతి దశలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయము మన ప్రభు అది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ప్రతి దశలో మనం జాగ్రత్తగా అనే విషయము మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే మనం ఉంటుంది శ్రమణ కాలంలో ఈ శ్రమణ కాలంలో మనం ప్రతి దశలో మనం ప్రతిదీ మనం జయించి మనం ముద్ది పోయినప్పుడే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం కాబట్టి ఆ విశ్వాసంలో మనం పోతున్న ప్రయాసం ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు మనకు అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎట్లా ఉండాలా అనే మనం జాగ్రత్తగా మనం కొనసాగించుకోవాలనే విషయము చూసినప్పుడు మరోసారి ఫిలిపిన్ రాసిన పత్రిక ముందు ఫిలిపి పత్రిక ఆ రెండో అధ్యాయము పన్నెండో వచ్చినంలో ఒక వాక్యం చూసినాక మనం అక్కడికి వెళ్ళిపోదాం కాగా నా ప్రియ సహోదరులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వరకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగింపనే చూడండి ఎందుకు పౌలు ఈ విషయం చెప్తున్నాను అన్నప్పుడు సంఘానికి పౌలు చెప్పిన ఏంటంటే నా ప్రియ సహోదరులారా ఎల్లప్పుడూ మీరు విధేయులున్నాయ ప్రకారం అంటే ప్రతి దశలో మనం విధేయులుగా ఉండాలంట దేవుని పట్ల మనకు విధేయత కలిగి మనం మనం జీవించాలా అనే విషయం ప్రభు మన చేస్తున్నాడు ఎల్లప్పుడూ మనము విధేయులై ఉండాలా అనే విషయము అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు చూడండి ఇక్కడ రాసింది నా ఎదుట ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా చూడండి అంటే వీళ్ళంతా ఏం చేస్తారంటే మనుషులు ఎదుట ఉన్నప్పుడే ఎంతో యథార్థవంతులుగా భక్తిపరులుగా ఎంతో సరళత కలిగి ఎంతో విదైతే కలిగి మామూలుగా ఉంటున్నారు కాబట్టి ఈ పావులు ఏం చెప్తున్నంటే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక అంటే నా ఎదుట మాత్రమే కాక తర్వాత మరి నేను మీతో లేని ఈ కాలం అంటే అంటే ఒక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నేను ఇప్పుడు నేను మీ మధ్యలో ఉన్నాను కాబట్టి నేను లేని టైంలో కూడా మీరు ఎప్పుడు దేవునికి విధేత చూపించాలా అంటే పాస్ట్ ఉన్నప్పుడు ఒక రకంగా పాస్ట్ లేనప్పుడు ఒక కాకుండా ప్రతి దశలో మనం విధేయత చూపించాలంట ప్రభుకి ఎంతో భయభక్తులతో జీవించాలా అని చెప్తున్నాడు ఎందుకంటే అంత గోల్డ్ గా ఎందుకు చెప్తున్నంటే చూడండి ఏముంది అక్కడ ఎక్కువ నేను మీతో లేని ఈ కాలం అందును భయంతోనూ మీ సొంత రక్షణ కొనసాగించినవి చూడండి అట్లా ఉంటే మీ రక్షణ మీరు కొనసాగించుకుంట మీ సొంత రక్షణ అన్నప్పుడు ఫస్ట్ మీ మన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పది దశలో మన సొంత రక్షణను మన కాపాడుకోవాలా పది దశలో రక్షణ మనం కాపాడుకోవాలంటే దాని అర్థమైంది చాలా మంది ఆ రీతిగా లేకపోతే రక్షణ పోతుంది అని అర్థం కాబట్టి చాలా మంది రక్షణ పోగొట్టుకుంటారు అట్లెట్లా పోగొట్టుకుంటారు ఎవరంటే చూడండి రక్షణని నిర్లక్ష్యం చేసి ఆ లోకాతీత్యంగా జీవిస్తే రక్షణ పోక ఏం చేస్తుంది తిరిగి మనం ఆయన సిలువేయటం ఉండటం చూడండి దేవుని కుమ్మాన్ని పాదములతో తొక్కటం నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఉంచటం రక్షణ కొనసాగించకపోవడం అంటే తిరుగుబడతానని చేసిన వాళ్ళు కాబట్టి అందుకు విధేయత కలిగి జాగ్రత్తగా జీవించమడు ఎందుకంటే దుష్టుడు అనేక విధాలుగా వాడు బాణాలు వేస్తూ ఉంటాడు వాడు కుయుక్తి తోటి మనుషుల్ని పడగొట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకు మనం దొరకొద్దు అందుకు ఎల్లప్పుడూ మనం ప్రభులంది విధేయత కలిగి ఉండాలి ప్రతి మనం జాగ్రత్తగా ఉండాలి మన సొంత రక్షణ మనం కొనసాగించుకోవటం ఉండాలి ప్రతి ఎక్కడ కూడా మనం విలక్షణ ఉండొద్దు విషయం చెప్తున్నాం అక్కడ చూడండి ఎందుకు ఎందుకనగా మీరు ఇచ్చరించటకును కార్యశి కలగజేయటకును తన దయా సంకల్పము నెరవేరుటకై చూడండి ఏం చెప్తున్నా అక్కడ మీరు ఎందుకు సొంత రక్షణ కొనసాగించుకోవాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఇక్కడుంది వాక్యం అంత క్లియర్ గా ఏముంది అక్కడ ఎందుకనగా మీరు ఇచ్చరించటకును కార్యస్థితి కలుగజేటకును అంటే మీరు ఇష్టపడటకును మీరు కార్యస్థితి కలిగజేటకును తన దయా సంకల్పం నెరవేరుటకాయి ఆయన సంకల్పం నెరవేరటానికి మీలో కార్యశుద్ధి కలుగజేవాడు దేవుడే కాబట్టి ఇవన్నీ దేవుడే చేస్తాడు మీలో కార్యస్థితి కలుగజేసేది ప్రవ్వే కాబట్టి అందుకు మీకు కొంత మీకు సొంత రక్షణను మీరు కొనసాగించుకోవాలా ఎందుకంటే రక్షణ మనం కొనసాగించకపోతే రక్షణ పొందన వాడు రక్షణ పొంద లేని వాడికి ఎట్లా రక్షణ నడిపించగలడు నడిపించలేడు కదా అందుకు మనం చాలా జాగ్రత్తగా జీవించాలా అని చెప్తున్నాడు దేవుని సంకల్పం దయా సంకల్పం నెరవేరుటలో నెరవేరుటై మీలో కార్యస్థితి కలుగజేవాడు దేవుడే అంటే ఆయన క్రియాశక్తి బట్టి అనే పౌలు చెప్తాడు పోలీసులు రాసిన పత్రికలో కాబట్టి మనలో ఆ క్రియ జరగాల అనే విషయం మన ప్రభు జ్ఞాపనం చేస్తున్నాడు ఎందుకంటే చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది ఎంతో మంది దేవుని ప్రేమల నుంచి తొలగిపోతారు ఎంతో మంది విశ్వాసం నుంచి తొలగిపోతారు విశ్వాస భ్రష్టలు అవుతారని ఆత్మ తేటగా చెప్తున్నాడు కాబట్టి ఈ అవత కాలంలో ఈ చివరి కాలంలో భూతముల బోధ దయ్యముల బోధ వచ్చి మనుషుల్ని భ్రమ పెట్టి నుంచి తొలగి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి కాబట్టి సైతం ఆ టైంలో మనం చూస్తే ఇది నిజమే అని అనిపిస్తుంది ఆ రీతిగా బోధలు వచ్చేసినాయి ఎందుకంటే అవత చెప్పిందా లేదా ఇది నిజమా అని లేదా అట్లనే వాడి కుయుక్తితోని ఈ రోజు కూడా ఆ కోట్ల కోట్ల దూతల్లో కొంత మూడవ భాగం దూతలు ఎందుకు మోసగించబడి అంటే వాడి కుయుక్తితోటి మోసగించండి దూతల్ని చూడండి దూతలు అంత సత్యం దూతలు కూడా మోసపోయి అంటే ఎట్లా మోసగించాడు అంటే వాడి కుయుక్తితోటి మోసగించుంటాడు కాబట్టి నిన్ను మోసగించడం అంత ఈజీ కాదు వాడికి కదా కాబట్టి అందుకు మనం జాగ్రత్తగా ఉండాలా మనం మోసపోవడానికి వీలేదు అనే విషయం చెప్తాం ఎందుకంటే మీ సొంత రచ మీరు కొనసాగించుకోవాలా మీలో కార్యశుద్ధి కలిగజేవాడు దేవుడే ఎందుకు మీరు మూర్ఖమైన వక్రజలం మధ్య చూడండి మనం ఎక్కడ ఉండమంట మీరు మూర్ఖమైన మూర్ఖులైన మూర్ఖమైన ఒక్కర జనము మధ్య అంటే మూర్ఖమైన జనుల మధ్య ఎట్లా ఉన్నారంట నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారుడమైనట్లు సనుగులను సంసాలను మాని చూడండి మనం ఎట్లా ఉండాలంట ఈ చివరి కాలంలో ఎల్లప్పుడూ మన ప్రభుల విధేయత కలిగి ఉండాలా అతి దశలో మనం విధేయత కలిగి చూడండి ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఎందుకు విధేత ఉన్నదంటే ఆదివారు ఒకటే విధేయత కనిపిస్తూ ఉంటుంది మిగతా రోజులు కనిపించదు వాళ్ళు యథావిధిగా జీవిస్తూ ఉంటారు కానీ మనం జీవించడానికి వీలలేదు ఒకవేళ అలాంటి బలహీనతలు మనలో ఉంటూ వాటి మనం బయటకు రావాలి కానీ మన సేవా జీవితం దానికి సంబంధించిన కానే కాదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే చూడండి మీరు మూర్ఖమైన వక్రజనుల మధ్య అంటే మూర్ఖులైన వక్రజనుల మధ్య నువ్వు ఎట్లంటూ నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనిందులనైన దేవుని కుమారుడుగునట్లు అంటే చూడండి ఇది సాధ్యమా ఒక్కరు జనుల మధ్య నువ్వు నిరపరాధిగా నిష్కలంకల్గా పరిశుద్ధంగా అని దగ్గరగా దేవుని కుమారుడిగా నువ్వు జీవించగలవా ఇది ఒక ఛాలెంజ్ కదా మనకి చూడండి ఇది ఛాలెంజ్ కాదా ఈ మూర్ఖ మధ్యలో మనం పరిశుద్ధంగా జీవించాలండి ఇది సాధ్యమా చూడండి కష్టమే కదా కానీ వాక్యం ఏం చెప్తుంది చూడండి ఒక మీరు ఉంటుంది సర్పములు తేళ్ల మధ్యలో ఏహెచ్కెళ్తే దేవుడు మాట్లాడతాడు నువ్వు తేళ్ల మధ్యలో ఉన్నావు ఆ జన్మలకు భయపడుకోనడు తేళ్ల మధ్యలో మనుషు అంటే తేళ్ళు మనుషుడు మధ్యలో మనం ఉంటున్నాం ఇప్పుడు కాబట్టి మనం భయపడడానికి వీలేదు దేని విషయంలో కానీ అని మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి మనం ఎట్లా జీవించాలా ఎందుకంటే నీకు ఇచ్చిన పిలుపు నీకు ఇచ్చిన తలాంతు ఏ రీతిగానే ఉదాన్ని కొనసాగించుకుంటావు మీరు మూర్ఖమైన ఒకరి జనుల మధ్య ఉన్నాం వాళ్ళ మధ్యలో ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇదంతా దుష్టుని ఆదంలో ఉంది వాడి ఆదంలో ఉంది ఇదంతా కాబట్టి ఆ మధ్యలో మనం దేవుడు పెట్టింది ఎందుకంటే వాళ్ళలాగా మనం జీవించడానికి కాదు ఆ ఆ సైతన్ బంధకాల్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు విడుదల కల్పించాలని కాబట్టి అట్లా ఆ టైంలో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే మనం నిరపరాధులుగా ఉండాలా మనలో ఎలాంటి నిరపరాధు నిరపరాధులంటే నీలో ఎలాంటి పాపం ఉండొద్దు నీకు ఎలాంటి నీ మీద మచ్చ మాలిని ఉండడానికి వీలు లేదు నువ్వు నిష్కలంకలు నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలా నువ్వు బయట ఎట్లా ఉండవాలి లోపల కూడా అట్లనే ఉండాలా ప్రతి అనిందులుగా అంటే నీలో ఎలాంటి అబద్ధం ఉండొద్దు అబద్ధ సాక్షు పలకొద్దు కొండలు చెప్పొద్దు ప్రతి అనిందులుగా ఉండాలా తర్వాత దేవుని కుమారుని ఉన్నట్లు ఈ కులగాఢాలన్నీ ఉండాలా చూడండి ఎందుకంటే మనం ఉంటున్న మధ్య ఆ జల మధ్యలో ఉండాలంటే మనకి ఎంతో ఓర్పు సహనము ఎంతో అవసరం కదా వాడు మనం చూస్తాం నోవా కాలంలో ఆ నోవాకు నీతిమంత్రైన నోవాకును ఎంతగానో బాధ వాళ్ళు ఆ కాలంలో ఆ జలప్రలయం టైంలో అలా రోజు పోయి చెప్తున్నా కానీ వాళ్ళు ఎంతగానే హింసించింది ఆయన లోతును కూడా హింసించింది కదా ఆ యొక్క సోదమ ప్రజలు కానీ వాళ్ళ మధ్యలో ఎట్లా వాళ్ళు చూడండి ఎంతో కష్టతరంగా జీవించింది కదా కాబట్టి మన సేవా జీవితం కూడా అంతే కాబట్టి ఈ వక్రజనుల మధ్యలో ఉన్నప్పుడు ఈ అక్రము అన్యాయము ఈ లోకాదితమైన మాలే మనం అంటకుండా ప్రతి దశలు మనం మనం ఎందుకు ఈ లోకంలోకి పంపబడినము ఎందుకు పయనించి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ లోకంలోకి పని దేవుడు తీసుకొచ్చింది మనల్ని ఆ పని ముగించుకొని మళ్ళీ తిరిగి ఆయన సైన్యకి ఆ ప్రయాసం ఉన్నప్పుడు వాడిని మోసగించాలని చూస్తుంటాడు అడుగు అడుగున ఏది రీతిగా కాబట్టి మన ప్రభులు కూడా మోసగించాలని చూసినా లేదా ఆయన నలభైదైన ఉపాసం ఉన్నప్పుడు ఆయన ఆయన ఆయన పర్పస్ ముగించుకోవడానికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాడు అనేక విధాలుగా వాడు మోసగించాడు వాక్యం కూడా మోసగించాలని చూసిండు కానీ ఆయన వాక్యంతోనే సైతం మీద విజయం పొందట్టు చూస్తాం మన సేవా కూడా అంతే నీ నరిచర్ నీ విధానము నీ సేవా జీతం కానీ వాడు నిన్ను ఏ రీతిగా నిన్ను శోిస్తా ఉంటాడు అందుకు మనం మన ప్రభులు మన జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి దశలో మనం లేఖనాలు మనం అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు ఎట్లా విజయం పొందిందో మనం కూడా అట్లనే విజయం పొందుతాం అని వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఎట్లా ఉండాలన్నప్పుడు నిష్కలంకలు ఉండాలి నిర్పరాధలు ఉండాలా అనిందులు ఉండాలా దేవుని కుమారుడుగునట్లు కాబట్టి పది దసలు మనం అయిన కుమారులం సర్వనతిని కుమారులను మనం ఆ రీతిగానే మనం జీవించాలా ఈ లోకంలో అప్పుడే దుష్టుడికి మనం దొరకం తర్వాత సనుగులను సంచాలను మాని కాబట్టి మనకు సనుగులు సంచాల మనకు అవసరం లేదు ఈ రోజు క్రైస్తవ జీతంలో ఉన్నాయి ఈ ఫిలిపీ సంఘంలో ఉన్నాయి సనుగులు సంచాల మాని వాళ్ళు ఒకరు జనుల మధ్య మీరు జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్ల మీరు ఉంటే మీరేం చేస్తున్నారు సనుగులు సంచాల మాన్తు మీరు చేస్తున్నారు ఆ రీతిగా అందుకు పౌలు వాళ్ళు హెచ్చరిస్తున్నారు సనుగులు సంసారం మానండి అవసరం లేదు మనకు ఎందుకంటే దుష్టుడు కూడా సంఘంలో వాడు గలిబిలు చేయనిక వాడు అనేక విధాలుగా క్రియేట్ చేస్తూ ఉంటాడు ఒక దశలో నీకు తెలియకుండానే నువ్వు మోసపోతా ఉంటావు ఇది చాలా బాబు ఆశ్చర్యం ఒక దశలో తెలియకుండానే నువ్వు మోసపోతా ఉంటావు అందుకు మనం ప్రతి క్షణం జాగ్రత్తగా అనే విషయం మనం ప్రభు జ్ఞాపకం చేస్తాం చూడండి సనుగులను సంసారలను మాని సమస్త కార్యములు చేయుడి చూడండి సమస్త కార్యములు అంటే మంచి కార్యాలు మనం చేయాలి ప్రభు కొరకు ఈ లోకంలో ఆయన ఆయనను మయమర్చే ప్రతిదీ సమస్త కార్యములు అంటే అన్ని కార్యములు ఒక సేవా జీతంలోనే కాదు సాంఘిక జీతంలో సామాన్య జీతంలో ప్రతి దాంట్లో మనము సమస్త కార్యాలు చేయండి అట్టి జనముల మధ్య మీరు చూడండి అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యములు పట్టుకొని అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి అలాంటి ఒకరిజనుల మధ్య నువ్వు మంచి కార్యాలు చేస్తే వాళ్ళంతా ప్రభు చెంతకొస్తారు నీ చెప్పే వాక్యం స్వీకరిస్తారు చూడండి అలాంటి ఒకరిజనుల మధ్య నీకు ఎంతో ఓర్పు ఉండాలి కదా చూడండి సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఎంతో ప్రయాసం కదా మనకి ఎంతగానో ప్రయాసం చూడండి ఎట్లా ప్రయాసం అంటే ఒక బీడు భూమి మీద ఎత్తన వేసినట్టే ఒక బీడు భూమి మీద విత్తన వేసి నువ్వు దాన్ని పంట తీసుకురావాలవా మొక్కను తీసుకొని రాగలవా అది అది అసాధ్యం కానీ నీకు సమస్తం సాధ్యం ఎందుకంటే నువ్వు ఆ రీతిగా తీర్మానించుకుంటే నువ్వు బీడు భూమిలో ఏముంది కొండరాళ్ళు కూడా నువ్వు దున్ని కొని కూడా విత్తనాలు వేయగలవు ఎందుకంటే అది సామర్థ్యం నీది కాదు ప్రభు ఇస్తాడు సామర్థ్యం కాబట్టి ఆ జన్మల మధ్యలో మనం మనం మంచి కార్యలు చేయాలంట సమస్త కార్యాలు చేయాలంటే ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ వాటి దృష్టిలో మనం మంచి కార్యాలు దేవునికి దేవునికి మయం పరచలాగానే మనం కార్యాలు చేయాలి మనుషులు చూపించుకునే కార్యాలు అవసరం లేదు మనకి మెప్పు గురించి కాబట్టి ఆయనకు మెప్పు రావాలి మెప్పు మనకి దేవు నుంచి రావాలి మనుషుల నుంచి అవసరం లేదు కాబట్టి సమస్త కార్యాలు మనకి చేయాలంట అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యం పట్టుకొని చేత పట్టుకొని జ్యోతుల వల్లే కనపడుచున్నారు చూడండి కాబట్టి మనమంతా వెలుగు సంబంధులు జీవవాక్యం పట్టుకున్న వెలుగు సంబంధులు మనమంతా ఆ వెలుగు సంబంధం లాగానే మనం జీవించాలా ఇదంతా చీకటి కాలం శ్రమల కాలం చీకటి కమ్ముకు ఉంది ఆ చీకటి కాలంలో నువ్వు వెలుగులాగా ఉన్నప్పుడే ఆ వెలుగు దగ్గరికి అంత వస్తారు ఈ లోకమంతా చీకట్లు ఉంటే ఎక్కడ ఒక వెలుగు అనిపించింది అనుకో ఎవరికన్నా చీకట్లో ఉండాలని ఆ వెలుగు దగ్గర పరిగెత్తాలని అనిపిస్తుంది కాబట్టి మనము అలాంటి వెలుగులాగా ఉండాలా మన ప్రభుకు వెలుగులాగా మనం ఉండాలా కాబట్టి ఆ ఒకరులైన జనల మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా జీవించాలా అని మన ప్రభు చెప్తుంది ఎందుకంటే అలాంటి జనల మధ్యలో ఉన్నప్పుడు నీ సా జీవితం నీ సేవగా జీవితం చూస్తారు నువ్వు ఏ రీతిగా ప్రభుకొలకు జీవిస్తున్నావు నిజంగా క్రైస్తుడువా లేకుంటే భక్తిపరుడువా కాదా అనేది వాళ్ళు ప్రతిక్షణము అన్నిలు నేను పరిశిస్తూనే ఉంటారు కాబట్టి మనకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా దేవుని కార్యాలు మనం చేస్తున్నప్పుడు మన ప్రవర్తన బట్టి మనం చేసే కార్యాలను బట్టి ప్రభుని చూసి దేవుని మయంపరచుతారు అందరూ ప్రభుత్వ ఆకర్షింపబడతారు కాబట్టి అలాంటి సేవకురకు మనం ప్రయాస ఎందుకంటే ఈ లోకమంతా చీకటి కాలంలో ఉంది అందుకే పౌలు చూడండి అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయకరణం కలుగును చూడండి క్రీస్తు దినం వరకు చూడండి ఆయన ఎంతగా ఫిలిపీ సంఘానికి చెప్తుండు అంటే వాళ్ళు ట్రైన్ చేస్తున్న చూడండి మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును చూడండి కాబట్టి ఒక ఒక సంఘము దేవుని దృష్టిలో అభివృద్ధి పొందా ఉంటే దేవుని సేవకులు దేవుని బిడలు ఆ రీతిగా ఆ అభివృద్ధి ఉంటే ఆ రక్షణ నడిపించిన వ్యక్తి ఎంతగా సంతోషిస్తున్న విషయం మనకు అర్థం చేసుకోవాలి కాబట్టి మన సేవా కూడా అట్లనే ఉండాలి కదా అందుకు మనము వ్యర్థంగా ఇప్పుడు కూడా మనం పరిగెత్తం కదా ప్రతి దానికి ఒక ప్రయాసం అనేది ఉంటది కాబట్టి అలాంటి ప్రయాసం కొరకే మనం ఈ లోకంలో పరిగెత్తాలా అనే విషయం మన ప్రభు జ్ఞాపం చేస్తున్నారు ఎందుకు మనం పరిగెత్తాలన్నప్పుడు ఆ ఒక్కర మధ్యలో మనం దేవుని వాక్యం పట్టుకున్న జీవితంలోనే ఉన్నాం మనం అంతా వాళ్ళంతా ఉన్నారు వాడి బంధకాల్లో మనుషులంతా పడి కాబట్టి వాడి బంధకాల నుంచి మనం విడుదల కల్పించాలంటే మనం ఎంతో జాగ్రత్తగా ప్రభు కొరకు మనం జీవించాలా అనే విషయంలో మన ప్రభు మనతో జ్ఞాపం చేస్తున్నాం అయితే రొఫీసర్ రాష్ట్ర పత్రికలకు వెళ్తాం మనప్పుడు ఎప్ప పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చిన మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ ఆత్మ వలన చూడండి కాబట్టి మన అంతరంగ పురుషులు మన అంతరంగ పురుషుని బలపరుచుకోవాలా కాబట్టి మన ఆత్మను మనం బలపరుచుకోవాలా మన హృదయాన్ని బలపరుచుకోవాలా శరీరాన్ని బలపరుచుకుంటే వ్యర్థం నిష్ప్రయోజనమైంది కాబట్టి అంతరంగ పురుషులు ఏదో శక్తి కలిగి ఉండాలా మనం కాబట్టి హృదయంలో మనం శక్తి కలిగి ఉండాలా మన అంతరంగ పురుషుని బలపరచుకోవాలా అనే విషయం చెప్తున్నా అక్కడ ఆత్మ అది ఎట్లంట ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను కాబట్టి మన హృదయంలో ఏసు ప్రభు ఎట్లున్నానంట విశ్వాసం ద్వారా నివసించాలంట అంటే దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఏసు ఉంటాడు మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలా మనం మన విశ్వాసము మన ఇంకా పరిపక్న చెందాలా ఇంకా విశ్వాసము అభివృద్ధి పొందాలా ఏసు మన హృదయంలో ఎట్లు వస్తారంట నువ్వు నమ్మితే నమ్ముట వల్ల విశ్వాసం కలుగును అది ఏసు మాట వల్లే కలుగుతుంది కాబట్టి వాక్యం అని వాక్యం కాబట్టి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంటే ఏసు నీ హృదయంలో ఉన్నట్టే కాబట్టి విశ్వాసం ద్వారా నిశ్చించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేవల్లని మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణట్లుగా చూడండి ఆయన దేవుని సంపూర్ణత ఎందు కాబట్టి ఆయన సంపూర్ణత మనం పరిపూర్ణం కావాలా పూర్ణ కాబట్టి ఆయన సంపూర్ణ ఆ బెల్లం అది అయిపోతుందో తర్వాత అవి కనిపించడం ఇంకా కానీ ఆ బెల్లం ఉన్నట్టు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు ఎట్లా వాసన పడతాయి తెలియదు అవి మొత్తం ఉండే తర్వాత అయిపోయిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి ఈ లోకా ప్రేమ అట్లు ఉంటుంది కానీ ఆయన ప్రేమ కలవరిసిల్లో ఆయన చూపించిన ప్రేమ అట్లా ఉండదు అది ఎప్పుడు కూడా అది శాశ్వతమైంది ప్రవచనాలైన నిరర్తకమవును భాషలైనా నిలిచిపోను కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఆయన ప్రేమ కలిగి మనం ఉండాలా మిగతా ఏవైనా మధ్యలోనే ఉండొచ్చు మధ్యలో పోతాయి కానీ ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటది కాబట్టి ఆ ప్రేమతో మనం మనుషుల్ని మనం ఆయనను ప్రేమించండి కాబట్టి మనం కూడా ఆ ప్రేమతోనే మనుషులు ప్రేమించాలా అందుకు ఒక్కరోజులైన జనుల మధ్య మీరు ఉన్నారు కాబట్టి సమస్త కార్యాలు చేసినప్పుడే వాళ్ళు ప్రభుత్వంతో ఆకర్షింపబడతా ఉంటారు కాబట్టి మంచి కార్యాలు చేయటం అంటే మనం హిందూస్ ఉండనుకో హిందూస్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ మధ్యలోకి మనం పో ఏం చేస్తామంటే వాళ్ళ వాళ్ళ పరిసరాలు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకో వాటిలో మనం మంచి శుభ్రయం చేస్తాం వాళ్ళతో మంచిగా ప్రేమతో సమాధానం కలిగి మంచిగా మనం ఉన్నామనుకో అప్పుడు ఏమైందంటే వాళ్ళకు కూడా ప్రేమ ఉంటది మరి వీళ్ళు క్రైస్తవుల ఏంటి కూడా మనం ఇలాంటి పనులు చేస్తున్నారు మంచిగా ఉన్నారని చెప్పి వాళ్ళకు ఒక అభిప్రాయం వస్తుంది అందుకు ఆ ఒక్కరు లేని మధ్య మన జీవవాక్యం పట్టుకునే జ్యోతుల వల్ల ఉన్నమంటే చూడండి మన ఆయన చేసే సమస్త కార్యాలు వాళ్ళు చూసి వాళ్ళు దేవుని తోటి ఆకర్షింపబడతారంట కాబట్టి మన సేవలో కూడా అక్కడనే ఉండాలా అనే విషయము మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూల ఉన్నట్లుగా ప్రేమ ఎందు వేరు ఆయన ప్రేమ మనం వేరు పడ స్థిరపడాల ఆయన ప్రేమను మన స్థిరపడాల సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్ పొడుగును వెడల్పు చూడండి సమస్త పరిస్థితుల్లో పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంత గ్రహించుకున్నటకును కాబట్టి అన్ని మనం గ్రహించాలంట దాని పొడుగు దాని ఎడల్పు లోతు ఎత్తు ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు కదా కాబట్టి ఇవన్నీ మనం గ్రహించాలంట ఇటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి వాక్యం చూసేటప్పుడు కూడా మనం దాని లోతు దాని ఎడల్పు దాని ఎత్తు ఏంది వాటి అన్నిటిని మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలంట గ్రహించుకున్నటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును కాబట్టి జ్ఞానములకి మించిన దేవుని ప్రేమను తెలుసుకోవాలంట అంటే ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆయన దానికి మించింది ఆయన ప్రేమ ఎందుకంటే జ్ఞానమే ఇస్తున్నామే కదా కాబట్టి అంటే లోకంలో చాలా మంది జ్ఞానం ఎక్కువ ఉందని విరవేగుతుంటారేమో కానీ ఆయన ఆయన దానికి మించింది ఆయన ప్రేమ కాబట్టి ఆయన జ్ఞానం వేరే ఈ లోకాధికమైన జ్ఞానం వేరే ఆయన జ్ఞానం పరిశుద్ధమైంది పవిత్రమైంది సమాధానం కాబట్టి ఈ లోకాధికమైన ప్రేమ జ్ఞానము మనుషుల్ని వెరి వాళ్ళలాగా చేస్తూ ఉంటుంది వెరి వాళ్ళ కాబట్టి క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి వారు కావాలని ప్రార్థిస్తున్నాము కాబట్టి ఒక ఆయన శక్తిని మనం తెలుసుకోవాలంట ఆయన శక్తిని మనం శక్తి గలవారు తగిన శక్తి కావాలని కాబట్టి ఇవన్నీ తెలుసుకునే శక్తి కావాలని ఆయన ప్రార్థిస్తుంటీ ఏ సంఘానికి ఆయన చెప్తున్నాడు ఆ రీతిగా కాబట్టి మనం కూడా అట్లనే మనం ఆయన ఆయన శక్తిని ఆయన ప్రేమను తెలుసుకునే శక్తి మనం ఆయన దృష్టిలో మనం ఎదగాల కాబట్టి ఆయన సమస్తం మనకు అనుగ్రించే కాబట్టి మనం ఆ రీతిగానే ఆ శక్తి కలిగి మనం ఎదగాల అనేది ఇక్కడ వాకింగ్ జాపం చేస్తుంది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున చూడండి మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే ఆయన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనూ ఊహించే వాటి కంటేనూ అత్యధికంగా చేయ శక్తి దేవునికి కాబట్టి మనము మనం అడిగింది వేరే మనం ఊహించే వాటి కంటే ఇస్తారంట దేవుడు చూడండి కాబట్టి ఈ వీటి కోసం మనం ప్రయాసపడాలి అందుకే మన పైన ఉన్న వాటిని వెతకమంటే పైన ఏమన్నాయి పైనవని ఆత్మీయమైనవి కదా ఆత్మీయమైన వాడిని వెతికితే నువ్వు కొన్ని వెతికితే దేవుడి నువ్వు ఊహించి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తారంట దేవుడు అంటే ఎన్ని మూడు రెట్లు ఎక్కువ ఇస్తారంట దేవుడు మనం కొంచెమే అడుగుతున్నాం కాబట్టి ఆయన అధికంగా దేవుడు ఇస్తారంట ఆ శక్తి కావాలనేది మన ప్రభుత్వ సంకల్పం ఆ శక్తి లేకుంటే అవి మనం తెలుసుకోపోతే ఈ లోకంలో మనం సేవ చేయలేదు దాని పొడుగుతున్న నెడల్పు అవన్నీ అందుకే వాక్యంలో బాగా మన తరబీతి పొందాలి తరివి పొంతేనే రాబోయే దినాల్లో ఆ జరుల మధ్యలో వెళ్ళినప్పుడు మనం వలస ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వగలం లేకుంటే ఇవ్వలేం మనం అందుకు దాన్ని వెడలిపోతాన లోతో ఎన్ని గ్రహించుకోవాలి అన్ని సాధన చేయాలా కుస్తీ పట్టాలా దేవుని వాక్యంలో బాగా బలపడాలా మన ప్రభు ఆయన అడుగువాటి కంటే ఊహించే వాటి కంటే ఎక్కువ ఇస్తారంట కాబట్టి దేవునికి క్రీస్తు ఏస్తు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెను హలూయా కాబట్టి ఆయన ప్రతి దశలు ఆయన మహిమ కొరకే మనకి అవన్నీ ఇస్తాడు అనే విషయము మన ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు అందుకే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో మనం చూస్తే ఆరోగ్యము పదో వచనంలో తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైండు కాబట్టి ఆయన ఇచ్చే మహాశక్తిని బట్టి ఆయన ఎందు మనం బలవంతులుగా ఉండాలంట అంటే ఆయన ఎలాంటి శక్తి మనకి ఇస్తంటే పరశురాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఫస్ట్ ఫంక్షన్ పశురాత్మ అభిషేకం మీరు శక్తి నొందేదెరు అని ఉంది తర్వాత ఈ ఉదయ వరకు ఇరుషేములోనూ అనేక ప్రాంతాల్లో బూది వరకు నాకు సాక్షులు అయి ఉంటారని చెప్పింది మన ప్రభు తర్వాత సర్వసత్యం మీద నడిపిస్తున్న పరుశురాత్మ అభిషేకం ఇవన్నీ ఆయన విధానాలు కాబట్టి ఆయన ఇచ్చే శక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండాలా చూడండి ఎప్పుడు మనం బలవంతులు ఉంటామంటే ఆయన శక్తి ఎట్లా వస్తుందంటే దేవి కేవలం దేవుని వాక్యం ఆయన వాక్యం ఉంటేనే మనకు శక్తి ఉంటుంది చూడండి ఆయన వాక్యం లేకుంటే మనకి ఎప్పుడు శక్తి ఉండదు కాబట్టి ప్రతి దశలో మనం ఆయన వాక్యములో మనం ఆ శక్తి మనం పొందుకోవాలి ఆయన ఆయన వాక్యంలో ఎంతో పవర్ ఉంది కదా జీవం గల దేవుడి వాక్యం ఆయన మాట చెప్తేనే సృష్టి కలిగింది అలాంటి అంద అలాంటి గొప్ప శక్తి ఆయన వాక్యాన్ని మన హృదయంలో స్వీకరిస్తే మనమే బలవంతులుగా మనం ఆయన మీద ఉంటాం అనే విషయం చెప్తున్నాం అప్పుడు ఏమి జరుగుతుంది మీరు అపవాది తంత్రంలో ఎదిరించకు శక్తివంతులు అవునట్లు దేవుడిచ్చి సర్వాజ కవచంలో ధరించడండి కాబట్టి అపవాది తంత్రాలు అంటే వాడి కుతంత్రాలు వాడు వేసే కుయుక్తులు ఇవన్నీ వాటన్నిటిని మనం ఏం చేయాలంట మనం ఎదిరించాలంట వాడి తంత్రం ఎదిరిస్తకు శక్తిమంతులై ఉన్నట్లు కాబట్టి వాడి తంత్రాలు మనం ఎదిరించాలంటే మన శక్తిమంతులుగా నిలబడాలా మన శక్తిమంతులుగా లేకపోతే వాడి వాడి కుయుక్తులు మనం జయించలేం వాడు పన్నాగాలు వాడు వేసే కుయుక్తిగా మోసగిస్తున్న వాడు ఎంత తేలిగ్గా ఈజీగా మోసగిస్తున్న వాడు కాబట్టి వాడి వాడి తంత్రాలు మనకు తెలియని వాళ్ళం కాము కాబట్టి వాడి గురించి వాడు వేసే ప్రతిది మన ప్రభు మనకు చూపించండి వాడు ఏ రీతిగా మోసగిస్తారు మనుషులని కాబట్టి అవి మనం తెలిసిన దినాన మనం మోసపో కాబట్టి వాడి తంతాలు ఎదేష్టకు మన శక్తిమంతులు ఉన్నట్లు దేవుడి సర్వాంజ కవచం ధరించుకోండి సర్వాంజ కవచం అంటే ఇతర వివరితో ధరించుకుంటారు కవచండి కాబట్టి ఏ మన కవచం మన ప్రభు మనకు కవచం మన ప్రభు మనం ధరించుకుంటే ఆయనే మనకు సర్వాంజ కవచం ఏ స్ప్రవే మన ప్రభు సర్వాంజ కవచం ఆయనే మనకు కవచం లాగుంటే ఏ శక్తులు కూడా మన మీద విజయం పొందలేవు చూడండి ఆయన సర్వాజ కవచం మనం ధరించుకోవాలి ఎలా అయినగా మనము శరీరంతో కాదు కాబట్టి మనం పోరాడేది మనుషులతో కాదు శరీరంతో కాదు చూడండి శరీరంతో కాదు మనం పోరాడము రక్త మాంసంతో మనం పోరాడతలేము కాబట్టి కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోక నాదులు వీళ్ళంతా ఎవరంటే ప్రస్తుత అంధకార సంబంధాలకు ప్రస్తుతం ఉన్న అంధకార సంబంధంలో ఈ లోక ఈ లోక తర్వాత ఆకాశ దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం ఇవన్నీ దుష్ట శక్తులు ఇవన్నీ వాడి అనుచరులు ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ వాడి అనుచరులే వాడి వాడి వాడి కుయుక్తులు ఇవన్నీ ఆ రీతిగానే దుష్టుడు అనేక విధాలుగా దేవుని బిడ్డలు మోసగిస్తున్నారనమాట ఈ రోజు కూడా కాబట్టి వాటితో మనం పోరాడాలంటే ఆయనను ఏ ప్రాబ్లం మనకు కవచం లాగా ఆయనను ధరించుకోకపోతే మన సైతం మీద మనం విజయం పొందడం దుష్ట శక్తులతో మనం విజయం పొందడం రకరకాలైన శీక్ర శక్తులు టీమ్ అండ్ స్వీట్స్ ఉంటాయి వాటి అన్నింటి మీద మనం విజయం పొందాలంటే ఏసు ప్రాబ్లం కవచం మనం ధరించుకోవాలా యుద్ధానికి పోయేటువంటి వాళ్ళు ధరించుకుంటూ ఉంటారు కదా ఇవన్నీ యుద్ధానికి సంబంధించినవి కాబట్టి విశ్వాసులు కూడా యుద్ధ భూమిలో ఉన్నారు విశ్వాసులు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు యుద్ధంలో ఉన్నారు కానీ వాళ్ళ తెలియదు యుద్ధంలో ఉన్న సంగతి ఇది కంటికి కనిపించే యుద్ధం కాదు ఇది ఆత్మీయమైన యుద్ధం ఇది మనుషులకు కనిపించదు చాలా మంది ప్రార్థన చేసి వెళ్ళిపోయింది అనుకుంటారు కానీ విశ్వాసులకి ఆత్మ సంబంధమైన యుద్ధం ఉంది ప్రతి రోజు వాళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది వాళ్ళ యుద్ధంలో ఉన్నారనేది ఎప్పుడు కూడా చాలా మందికి అర్థం కాదు కాబట్టి ఇది ఆత్మీయమైన ప్రపంచం ఆత్మీయమైన విధానం కాబట్టి అది ఆత్మీయమైన వాళ్ళకి వాళ్ళు అది అర్థం చేసుకోగలరు అందుకు మనము ఇలాంటి ఆత్మీయమైన విధానాలు విశ్వాసులకి మనం ప్రకటించినప్పుడే వాళ్ళు కూడా ఆ విధానాలు నేర్చుకొని ప్రముఖులకు జీవించడం నేర్చుకుంటారు సైతం మీద ఎట్లా విజయం పొందాలో మనుషులకి ఈ రోజు కూడా తెలియదు చాలా మందికి సునాయసంగా వాళ్ళు వాడు పడగొట్టేస్తూ ఉంటాడు వాళ్ళు తెలియకుండా తర్వాత వాళ్ళు తిరిగి వేస్తుంటారు మళ్ళీ పడేస్తూ ఉంటారు కానీ తెలియదు వాళ్ళకి ఆ విధానం ఎట్లా పడికి ఓడగొట్టాలనేది కాబట్టి దేవుడు మనకు ఆ విధానాలు చూపిస్తున్నాను కాబట్టి మనం కూడా సంఘంలో ఇలాంటి విధానాలు ఆత్మీయమైన విధానాలు మనం పంచుకున్నప్పుడే వాళ్ళ విశ్వాసం కూడా బలపడి ప్రభు కొరకు వాళ్ళు జీవించగలరు నిలబడగలరు కాబట్టి దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం కాబట్టి విశ్వాసం అందరూ కూడా యుద్ధంలో ఉన్నాం వాడు వాడు అనుచరులతో మనకు యుద్ధం ఉంది కాబట్టి మనం పోరాడుతూనే ఉండాలా అనే విషయము మన ప్రభు జ్ఞాపనం చేస్తాం అందుచేత మీరు ఆపత్తిని మందు వాళ్ళు ఎదినిష్టకును కాబట్టి ఆపత్తి ఉన్నప్పుడు ప్రతి రోజు మనకి కదా ప్రతి రోజు మనకి దినదినం మనకి ఆపదనే ఉంటది ప్రతి మనకి ఆపదనే ఉంటుంది కానీ ప్రతి ఆపదలో నుంచి కూడా మన ప్రభు మనకి జ్ఞాపనం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఆయనే మనకు కవచం ఉన్నాడు వాడి అనేక విధాలుగా వాడి బాణాలు ఉంటాడు ఎన్ని విధాలుగా బాణాలు వేసినా ఆయన చూస్తుండే పై నుంచి చూడండి ఇస్రాల్ ప్రజలు ఆ ఒకయుక్త దేశం ఏదో ఒక దేశం నుంచి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే ఆ బిలాం అనే రా బిలాము బారాకు బారాక్ అనే రాజు బిలాం అనే ప్రవక్త ఉంటాడు వాళ్ళు ఆ ఆ దేశం నుంచి వస్తా ఉంటే వాళ్ళు ఎంతో పెద్ద సైన్యమై వస్తా ఉంటే ఆ రాజుకు భయపడి ఆయన ఇస్రాల్ ప్రజల్ని చెప్పించాలని చెప్పి వాళ్ళని ఎట్లే వదిలేస్తే వాళ్ళు ఎప్పుడైనా డేంజర్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రవక్తతో చెప్పించాలని చూస్తారు ఇవన్నీ వాళ్ళు వేసే కుయుక్తులు అన్ని దేవుడు చూస్తాడు పై నుంచి కానీ వాళ్ళకు తెలియదు వాళ్ళు పాటిపళ్ళు పోతా ఉన్నారు వాళ్ళ పాటిపళ్ళు క్రోలో పోతూ ఉంటే ఇవన్నీ వాళ్ళు వేసే ప్రయత్నాలన్నీ దేవుడు చూస్తున్నాడు పై నుంచి కాబట్టి మనం కూడా అర్థం చేసుకుంటే వాడు ఏ రీతిగా ప్రయత్నాలు ఏ ఏ రీతి ఉన్నాడు అన్ని ప్రభు ఉంటాడు అందుకు మనము మన ప్రార్థనలో ఉన్నప్పుడు మన ప్రభులు మన వాక్యంలో బలపడినప్పుడు వాటి దేవుడు మనకి బయటపరుస్తున్నప్పుడు వాటి మీద మనకి విజయం పొందుతూ ఉంటాం మన ప్రభు మనకి అవి చెప్తాడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ మనం బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఇష్టాలు పెద్దలు తెలియదు వాళ్ళు అక్కడ ఉంటే అది ఏం జరుగుతుందో కూడా పైగా ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు కొండ మీద కానీ దేవుడు చూస్తున్నాడు కానీ వాళ్ళు చెప్పించినీలే అని విడండి చూడండి వాళ్ళు తెలియదు ఆ విషయం అది కాబట్టి దుష్టుడు వేసే పత్తి పత్తిది మనం తెలుసుకోవాలా మన ప్రభు ఖచ్చితంగా మనకి అది భయపరుస్తాడు అనే విషయం మనం చెప్తున్నాం కాబట్టి మనమంతా యుద్ధంలో ఉన్నాం అనేది మనం ప్రతి మనం జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఈ యుద్ధంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో ఆపదలు వచ్చినా కానీ ఎన్ని వచ్చినా కానీ ఎన్ని సైతాన్ని ఎన్ని శోధించినా కానీ మనం ఏం అన్నిటి నుంచి మనం విజయం పొందాలా ఎందుకంటే శత్రు బలం మీకు అధికారించాను మన ప్రభు ఆల్రెడీ ఇచ్చేసి నువ్వు నువ్వు నువ్వు నువ్వు రక్షణ సత్యం తెలుసుకున్నావు అబద్ధం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చేసినావు ఆయన సత్యం గ్రహించగలి అప్పుడే నీకు ఆ సత్యం నిన్ను స్వతంత్రంగా నడిపించింది ఆ సత్యంలో ఎప్పుడైతే మనం ఉంటామో సైతం శక్తులు కూడా గడగడలా వనకాల్సిందే అబద్ధంలో ఉన్న ఉంటే అవి భయపడవు ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో అప్పుడే అవి భయపడతూ ఉంటాయి కాబట్టి ఆయన సత్యంలో మనం ఉన్నాం కాబట్టి మనం వాటితో మనం పోరాడాల విజయం పొందాలని విషయం చెప్తున్నాడు ఒక రోజు చేస్తే పోరాటం యుద్ధం కాదు కదా ప్రతి మనం ఆయన తిరిగి వచ్చేంత వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో ప్రభు మన ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ప్రతి దాంట్లో కూడా ఆయన మనకు సహకారే ఉన్నాడు నువ్వు ఏ యుద్ధం చేసినా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి దాంట్లో మన ప్రభు మనకు సహకారే ఉన్నాడు మనతో పాటు ఆయన సమానంగా పనిచేస్తున్నాడు నువ్వు వంటలు ఇప్పుడు కూడా కాబట్టి ఆయన మన హృదయంలో ఉన్నాడు ఆత్మరూపం ఉండి మనం తలం పొలిస్తూ ఉంటాడు మనం నడిపిస్తూ ఉంటాడు మనం బలపరుస్తూ ఉంటాడు బలహీతలు ఉన్నప్పుడు లేనప్పుడు ఆయన బలం ఇచ్చి ఉంటాడు అందుకే పౌలంటాడు నేను ఎప్పుడు బలహీన నేను అప్పుడే బలవంతునట్టాడు చూడండి నా బలహీనతంలోనూ నా శ్రమంలోనే నేను ఇబ్బంది అన్నింటిలోనే నేను సంతోషిస్తూ అతిశయిస్తున్నానంటాడు కాబట్టి బలహీనలు ఉన్నప్పుడు అతిశించగలరా చూడండి ఆయన అంతగా ప్రభువును తీర్మానించుకొని ఆ రీతి అలాంటి అనుభవం వ్యక్తి ఈ రీతిగా చెప్పండి చూడండి ఆయన ఎంతగా పోరాటంలో ఉండుండాలా కాబట్టి ఈ చివరి కాలంలో కూడా మనకు కూడా ఇద్దం ఉంది ప్రతిక్షణం అందుకు వాడిని ఎదిరిష్టకు మనం ఏం చేయాలి ఆపత్తిని ముందు వాళ్ళ ఎదిరిష్టకు సమస్తము నువ్వు నెరవేర్చిన వారై కాబట్టి నువ్వు ఎదిరించాలా సమస్తలు నెరవేర్చిన వారై నిలబడటకు శక్తిమంతులు సర్వాంజ కౌచమును ధరించుకోండి కాబట్టి ప్రతి క్షణం రెండోసారి జ్ఞాపం చేస్తున్నాడు సమస్తము నెరవేర్చాలంట మనం ఆయన కార్యాలన్నిటి మనం నెరవేర్చాలా ఎన్నో అటంకులు దుష్టశక్తులు ఎన్నో అడ్డగస్తా ఆయన కార్యాలకి ఆటంకాలు ఉంటాయి వాటి అన్నిటిని నువ్వు ఏం చేయాలి వాటిని నెరవేర్చాల నిలబడి ఆయన శక్తిమంతుడు ఉన్నట్టు సర్వాంజ కవచము అన్నప్పుడు దేవుడే కదా కవచం అంటే ఏ స్ప్రవే కదా కాబట్టి శక్తిమంతులగునట్లు సమస్తం నెరవేర్చిన వారి నిలబడకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వ సర్వాంజ కవచము ధరించుకునేటప్పుడు ఫుట్ నోట్స్ లోంది కింద దేవుణ్ణి అనందు అక్కడ అంటే కవచమే ఏ కవచం కాబట్టి ఆయననే ధరించుకోవాలి ఏ ధరించుకోవాలి మనం కవచం తర్వాత ఎలా మీ నడుమునకు సత్యం తట్టి కట్టుకొని నీ తేను మై మరుగు తట్టి అన్నప్పుడు సత్యాన్ని మనం కట్టుకోవాలా విషయం చెప్తుంది ఎప్పుడైతే మన దేవుడి వాక్యంలో సత్యంలో ఉంటామో ఆ సత్యమైన దట్టిని అంటే నడుముకు కట్టుకుంటాడు అది మనం కట్టుకోవాలి సత్యాన్ని కట్టుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం నిర్గామ కాండంలో చూస్తాం ద్వితీయోపదేశ కాండంలో ఆయన వాక్యాన్ని ఎట్లా కట్టుకోవాలా పాసికములు కట్టుకోమంటాడు గౌనుల మీద రాసుకోమంటాడు నీ చేతి మీద రాసుకోమంటాడు ఇవన్నీ ఆత్మీయమైన విధానాల మనంటాడు నీతి అనే అంటే హెల్మెట్ కాబట్టి నీతి అనే మైమార్పు అన్నప్పుడు హెల్మెట్ ఉండాల అంటే ఆత్మీయంగా మనం చేసుకుంటే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి చూడండి శరీరంగా అర్థం చేసుకుంటే ఈ లోకంలో పండ్ల మీద పోతూ ఉంటుంది పండ్ల మీద పోతా ఉంటే ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి హైవేస్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కంపల్సరీ ఉండాలి లాస్ట్ టైము భయంకరమైన యాక్సిడెంట్ అది చూడండి నేను సాధారణంగా ఎప్పుడు హెల్మెట్ కింద అది ఉంటది మెడ ఉంటది క్లిప్స్ ఉంటాయండి లాక్ చేసేది ఆ రెండు క్లిప్స్ పెడితే లాక్ అయిపోతుంది మెడ ఈ గెడ్డం కింద ఉంటుంది హెల్మెట్ ధరించినప్పుడు నేను సాధారణంగా నేను ఎప్పుడు పెట్టండి మామూలు గంట తగిలిసుకొని పోతా ఉంటాను అది ఒక నిర్లక్ష్యమే కానీ ఆ రోజు ఎందుకు నాకు తలంపు వచ్చింది నేను కొంచెం దూరం పోయిన తర్వాత నాది షర్టు కవర్ జార్ కింద పడిన తర్వాత ఇంకప్పుడు నాకు అనిపించింది హెల్మెట్ అది అది పెట్టుకోవాలని చెప్పి ఒక తలంపు వచ్చింది అది గారికి ఎగిరిపోతాం హెల్మెట్ కూడా తర్వాత పెట్టుకున్న తర్వాత ఆ క్లిప్ పెట్టిన తర్వాత పోతా తర్వాత షటన్ అది ఆ ఇన్స్టెంట్ జరగడం తర్వాత అది మొత్తం మూడు మీటర్ల దూరం మళ్ళీ దూసుకుంటే వెళ్ళిపోయింది ఈ తల పోయి గుద్దుకొని రాసుకుంటే వెళ్ళిపోయింది చూడండి హెల్మెట్ హెల్మెట్ కూడా మొత్తం అరిగినట్టు అనిపించింది రెండు హెల్మెట్ రెండు సైడ్ మొత్తం పగిలిపోయింది అర్థం కూడా పగిలిపోయింది చూడండి అదే కనుక ఆ క్లిప్స్ కానీ పెట్టుకున్నాడు అంటే ఆ పడ్డప్పుడు ఏంటంటే అది ఎగిరిపోతుంది హెల్మెట్ తలపై గుద్దుకుంటుండే కానీ దేవుడు టైంకి ఆ తలం తర్వాత ఎలాంటి హాని జరగకుండా ప్రభు కాపాడండి దేవునికి వందనాలు చూడండి ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి చేతులు కానీ కాలు కానీ ఎలాంటి కూడా దేవుడు కాపాడండి అంత భయంకరమైన యాక్సిడెంట్ నుంచి ప్రభు కాపాడండి చూడండి కాబట్టి హెల్మెట్ అనేది అంటే రక్షణ శరస్థానం అంటే దేవుడు ఆయన ఆయన ఆయనే మన ప్రభే రక్షకుడు రక్షకుడు నీకు శరస్ రాణం ఉంటే నీకు నీకు ఏమైనా ఆపద ఉండదా కాబట్టి ఆయనే రక్షణ అంటే ఇవన్నీ మన ప్రభుకే సాదుష్యము అనేది మనం అర్థం చేసుకోవాలి మాట చెప్పాలంటే ఇవన్నీ మన ప్రభుకే సాదుష్యం ఇవన్నీ మనం ధరించుకుంటేనే ఒక్కడంలో లేకపోయినా కూడా కష్టం అన్నట్టు అంటే అన్ని విధాల్లో అన్ని విధాలుగా మనం ఆయన వాక్యం ధరించుకోవాలా మనం ఒక దశలు ఏం చేస్తాం కొన్ని మనం విడిచిపెడతా అక్కడే మనం చిక్కబడతా ఉంటాం దుష్టుడు కాబట్టి ఇటు అన్నిటి సంపూర్ణ షేర్చుకొని ప్రతి దశలు ఎక్కడ కూడా మనం అవిధేత పడకుండా ఆక్యను అతిక్రమించకుండా ఉండాలా ఒకసారి మనం సొంత తలంపులు ఉపయోగిస్తూ ఉంటాం అట్లనే జరిగింది కాబట్టి మనం ఏదండో అది అవునంటే అవునలా కాదంటే కాదనాలా కాబట్టి మనం మిడిల్ స్టెప్ తీసుకోవద్దు ఇప్పుడు కాబట్టి మనం విధానం అట్లానే ఉండాలా దేని విషయం మోమాటం పని ఉండాలి వీలు లేదని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ నీతి అని మైమర్పు చూడండి సమా పాదములకు సమాధాన స్వార్థం అనే జోడు తొడుక్కోవాలా అంటే రక్షణ సువార్త సంబంధించింది సిద్ధ మనసు అని ఇవన్నీ మన ప్రభుకే సాదృషం తొడుక్కొని నిలవబడి కాబట్టి మనం నిలబడాలా కాబట్టి సువార్త చెప్పేట వాళ్ళు ప్రతి దశలో సిద్ధం మనసు అన్నప్పుడు కూడా మన సిద్ధంగా ఉండాలా కాబట్టి ప్రతి పోటుకు ఎక్కడైనా సరే మన సిద్ధంగా ఉండాలనే విషయం మన ప్రభు అది వ్యాఖ్యలు చేస్తున్నాడు నిలవబడి ఇవన్నీ కాక చూడండి విశ్వాసం అను పట్టుకోండి కాబట్టి విశ్వాసం అని డాల్ అంటే వీటన్నిటి కాకుండా చివరిదేనంటే విశ్వాసం అనంట విశ్వాసం అనే డాల్ అన్నప్పుడు డాల్ అంటే ఏంటంటే ఏమైనా కత్తేసి బాణాలు వేసినప్పుడు కూడా ఇక్కడ అడ్డం పెడతారు రౌండ్గా ఉంటుంది బ్రెస్ ఇంగ్లీష్ బైబుల్ లో అట్లే ఉందా బ్రెస్బ్లేట్ అంటారు ఆ యొక్క డాలు పట్టుకొని విశ్వాసమైన డాల్ అంటే విశ్వాసంతోనే మనం ఎదిరించాలన్న విషయం అక్కడ చెప్తున్నాను అక్కడ అంటే ఫేత్ అన్నట్టు విశ్వాసం కాబట్టి విశ్వసించేవాడు కలవరపడడు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ విశ్వాసం డాలు పట్టుకోవాలంట మనం ఎందుకంటే దానితో మీరు దుష్టుని అగ్ని బాణలన్నింటినీ ఆర్పుటకు శక్తివంతు నగుదురు కాబట్టి విశ్వాసంతోనే మన సైతం మీద విజయం పొందొచ్చు వాడు వేసే బాణాలు వాడు బాణాలు వేసినప్పుడు ఏం చేస్తా అంటే నువ్వు డాలు అడ్డం పెడతా ఉన్నట్టు అంటే విశ్వాసంతోనే వాడి అగ్ని బాణాలు నువ్వు చల్లారిస్తావు వాడిని ఎదిరిస్తావు అప్పుడు నువ్వు శక్తిమంతులుగా ఉంటావు అవి ఆరిపోతే నీకు తగలవు ఎందుకంటే నీకు నీకు ఏసు కవచం లాగా ఉన్నాడు రక్షణ శిరస్థానం ఉంది కాబట్టి అన్ని ప్రభువు ఏసు ప్రభులే ధరించుకున్నావు నువ్వు కాబట్టి అన్ని ఉన్నాయి తర్వాత విశ్వాసం కూడా ఉండాలా కాబట్టి మనకు అన్ని ఉండి విశ్వాసం లేకపోతే కాదన్నట్టు కాబట్టి వాటి అగ్ని బాణం అన్నిటినీ ఆర్పుటకు కాబట్టి వాడు ఎప్పుడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు మన మీద అందుకు మన విశ్వాసం అనే పట్టుకొని వాడు వాటన్నిటిని ఆర్పుటకు శక్తివంతులు అవుదురు కాబట్టి మన శక్తివంతులుగా ఉండాలా అనే విషయం మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం మరియు రక్షణని శిరస్థానము రక్షణని శిరస్ణం అంటే శిరస్ణం అంటే పైన తల మీదకి ఉండేది శిరస్థానం రక్షణని శిరస్ణమును దేవుని వాక్యము మనం ఆత్మ కట్కమును ధరించుకోండి కాబట్టి రక్షణని శిరస్నానము తర్వాత దేవుని వాక్యం వాక్యం ఉండాలా తర్వాత ఆత్మ ఖడ్గములు ధరించుకోవాలా అంటే పశురాత్మిషేకము తర్వాత ఆత్మ కూడా ఖడ్గం అంటే దేవుని వాక్యం కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడే సైతం మీద విజయం పొందగలం ఇవన్నీ ఉండి కూడా పశురాత్మాభిషేకం లేకపోతే దేవుని వాక్యం అనే లేకపోతే ఆత్మ వలన మనం ధరించుకోవాలా ఆత్మ వలన ధరించకపోతే సైతం మీద విజయం పొందలేదు అన్ని ఉండి కూడా కత్తి లేకపోతే నువ్వు అన్ని ధరించుకొని కవచం వేసుకొని అన్ని వేసుకొని అన్ని చేసుకొని నువ్వు అసలైంది ఇత్తం పోరా కత్తి కావాలి కదా ఖడ్గం ఖం లేకుండా ఇద్దానికి ఎవరైనా పోతారా పోలేదు కాబట్టి ఇద్దానికి పోవాలంటే ఖచ్చితంగా ఖడ్గం ఉండాలి నువ్వు ఖడ్గం లేకుండా ఇద్దానికి పోతే నీ ఎందుకంటే వాళ్ళ మీద ఈ వాడి అనేక విధాలుగా చేస్తూ ఉంటాడు ఇవన్నీ మనకి అవసరం ఉన్నట్టు ఈ చివరి కాలంలో దుష్టుడు అనేక విధాలుగా పడుతూ ఉంటాడు అందుకు మనం మన మన బాడీ మొత్తం సంపూర్ణంగా ప్రభులు నింపుకోవాలా ఆయనే మనకు కవచం లాగా ఉండాలా ఏ స్ప్రబులు ధరించుకోవాలా ఆయనను ధరించుకుంటేనే ఆయనే మనకు కవచం లాగా ఉంటాడు ఏ దుష్టుడు ఏ మాన వేసుకుంటున్నాడు వాళ్ళ మీద విజయం పొందలేదు ఎందుకంటే ఆయన ప్రొటెక్షన్ నీకు ఉంది కాబట్టి చూడండి కాబట్టి తర్వాత ఏం చేయమంటే అక్కడ ఆత్మ వల్ల కడ్డం తర్వాత ఆత్మ వలన అంటే పశురాత్మ అభిషేకం అందుకే పర్శురాత్మ అభిషేకం మనం పొందుకోవాలా ఎందుకంటే దేవుడు మనం ఎంతగా మనకి నింపబడితే అంతగా మనం బలపరచబడతా ఉంటాం మన అంతరంగా పోష బలపరుస్తా ఉంటాడు మన ఆత్మలు ఇంకా ఎగుతూ ఇంకా అనేకమైన సత్యాలు మనం దేవుడు జపిస్తూ అవన్నీ మనకు అర్థమవుతా ఉంటాయి ఇంకా ఆత్మీమైన విధానంలోకి మనం ఇంకొంచెం ముందుకి మనం వెళ్ళిపోతాను తను పొడుపు తను ఎడలిపోతాను లోతు ఇవన్నీ మనం తెలుసుకోగలం చూడండి అందుకే మనం మనం చెప్పిన అన్న చెప్పిన ఆ నీళ్ళలో ఐస్ మొక్కేస్తే ఆ పైన కొన ఆ పై కొనవరకే మనం చూస్తున్నాం కానీ అది కిందకల్లా మునిగిపోయింది కదా కానీ మనం కింద చూస్తుండే ఆ పై కొనవరకే చూస్తున్నాం కాబట్టి మనము పై పైన మనం చూస్తున్నాం బైబుల్లో వాక్యాలు కానీ ఇంకా మనం వాటిని ఇంకా డీప్ గా మనం రీసెర్చ్ చేసి రీసెర్చ్ లాగా మనం ఇంకా లోతుగా మనం ధ్యానిస్తే ఎన్నో విషయాలు బయపరచబడతా ఉంటాయి అందులోకి వెళ్ళి ఒక్కొక్క రీతిగా అర్థమవుతా ఉంటుంది దేవుడు ఆ రీతిగా బయలుపరుస్తూ ఉంటాడు ఇది జీవజలం కాబట్టి ఇది జీవం ఇది తీసేటప్పుడు తీసే అది ఊరుతూనే ఉంటుంది అన్నట్టు కొత్త కొత్త విషయాలు మనకు అవన్నీ వస్తూ మనం వేసే విధానం మనం మాట్లాడేటప్పుడు దేవుడి వాక్యం బయలుపరిచేటప్పుడు కూడా అనేకమైన విధానాలు వస్తూ ఉంటాయి అందుకే ఆత్మ వల్లనే కట్కం ధరించుకోండి ప్రతి సమయం కాబట్టి ప్రతి సమయం ప్రతి విధమైన విజ్ఞాపన చేస్తూ ప్రతి విధమైన విజ్ఞాపన ప్రతి సమయంలో అంటే ఏం విజ్ఞాప ఏముంటే ప్రతి సమయంలో చేసే విజ్ఞాపలు ఏమంటే అంటే ప్రార్థన కూర్చుంటే మనకు అర్థమవుతుంది ఏముంటాయో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో తలంపులు దేవుడు ఉంటాడు ఎన్నో నీకు అర్థమవుతా ఉంటే అప్పుడు చేసుకుంటూ పోతూనే ఉంటు పోతూనే ఉంటావు కొన్ని నీ ప్రార్థనలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి ప్రార్థనలు మన ఆ ప్రార్థనలో నీకు ఆటోమేటిక్గా దేవుడిని ఆత్మ రీతి నడిపిస్తూనే ఉంటుంది అందుకే ఉంటాడు కదా పర్షుదాత్మలో ప్రార్థించమన్నాడు కాబట్టి సమస్త విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకువగా ఉండు కాబట్టి సమస్త పరిస్థితుల నిమిత్తం అందరి కోసం మనం ప్రార్థించాలంట ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు ఎంతో మంది సేవ చేస్తున్నారు అందులో పేదవాళ్ళు ఉన్నారు ఎంతో ఉన్నారు యథార్థతో సేవ చేసుకోండి మనం ప్రార్థించాలి అందరి కోసం సత్యంలో రావాలని అందరి కోసం మనం మెలుగు ఉండాలంట చూడండి మనం మెలుగు ఉండాల ప్రతి దశలో అనేది మన ప్రభు మన జ్ఞాపకం లేదు అందుకు ఆయన సర్వణ కవచాన్ని మనం ధరించుకోవాలా కాబట్టి ప్రతి దశలో మనకి దేవుని ఆత్మనే ఆ రీతిగానే మనకు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఆత్మ మన ఇంకొచ్చినప్పుడు మన మనసు అనేది ఎట్లా ఇంత బాగా మాటగా మనం చూస్తాము మొదటి సమీర గ్రంథంలో పశురాత్మ వచ్చినప్పుడు మనం పశురాత్మ అభిషేకం వచ్చినప్పుడు మనం సర్వసత్యంలోకి నడిపిస్తాం దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి ఇంకా భూది గ్రంథంలో ఒక సాక్షులుగా చెప్తుంది కానీ పశుదాత్మ అభిషేకం వచ్చినప్పుడు మన మన లైఫ్ ఎట్లా ఉంటుంది కూడా ఇక్కడ మనం చూస్తాం సమీర్ గ్రంథంలో మొదటి సమీర్ గ్రంథము పదో అధ్యాయము మొదటి సమేళ గ్రంథము ఇది ఈ సౌల్ రాజు గురించి చెప్పబడింది వాటి అది అయితే మొదటి సమయో గ్రంథం పదవ అధ్యాయం ఆరు వచనంలో యహోవ ఆత్మ నీ మీదికి బలంగా దిగివచ్చును చూడండి ఇది మంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చును కాబట్టి ఆయన ఆత్మ బలంగా మన మీద వచ్చినప్పుడు ఏం జరుగుతున్నప్పుడు నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా అంటే చూడండి సౌలుకు చెప్తున్నాడు సమయోలు నీవు వారితో కలిసి ప్రకటన చేయించంటే నువ్వు ప్రకటిస్తుంటే ఎవరిదైతే నువ్వు ప్రకటిస్తుంటే ప్రకటించుండగా నీకు కొత్త మనసు వచ్చును చూడండి మన మనసు కొత్తగా అవుతుందంట పశురాత్మ అభిషేకం వచ్చినప్పుడు నీ మనసు నీ మనసు కొత్తగా ఉంటదంట కొత్త మనసు వచ్చినంటే అంటే ఏ కదా చూడండి పరిశుదాత్మ అభిషేకం అంటే ఎన్ని విధాలుగా ఆయన ఆయన ఆత్మ మనం నడిపిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వస్తే నీ మనసు కొత్తగా ఉండాలా నీ మనసు పాత మనసులాగా ఉండద్దు దేవుని ఆత్మ నీళ్ళు ఉండి కూడా మనసులాగా పాత స్వభావం నీకు ఉండొద్దు ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది దేవుని ఆత్మ మీదకి వస్తే నువ్వు వాక్యం ప్రకటిస్తుంటే నీకు కొత్త మనసు వస్తుందంట అంటే నీ వాక్య పరిచయ కూడా మారిపోతా అని ఈ వాక్యం చెప్తుందంట చూడండి తర్వాత దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీవు మంచిది మంచిదని నీకు తోచిన అని చేయము కాబట్టి అప్పుడు మనకి ఇవన్నీ ఒక సూచనలాగా దేవుడు మనకి ఇస్తున్నాడు అందుకు మన పరశురాత్ పది పరిధాలుగా పంట ఉంటుంది అందుకు మనం ఆయన ఆత్మ మన హృదయంలో వచ్చినప్పుడు మన మనసు అనేది కొత్తగా అంటే దేవుడు ఆత్మ ఆయన వాక్లు మన నుంచి బయలుదేరుతున్నప్పుడు అనేకులకు వింతగా ఉంటాయి అది ఎప్పుడు వినలేదు ఇలాంటి వాక్యాలు కాబట్టి అలాంటి సేవలకు ప్రభు మనం నటిస్తే అందుకు మనం పరశురాత్మ అభిషేకం పొందుకోవాలా సైతం మీద విజయం పొందాలంటే ఆత్మ వలన అవసరం కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న మనము ప్రతి దశలో యుద్ధంలోనే ఉన్నాం ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నాం కాబట్టి ఈ యుద్ధంలో మనము ప్రభులు మనం ధరించుకొని ఆయన సర్వాధికాన్ని మన ప్రభునే ధరించుకోవాలా సత్యమైన దట్టి కట్టుకోవాలా ఆత్మ వలన కట్కము రక్షణ విశ్వాసమైన డాలు ఇవన్నీ మనం మనం ధరించుకున్నప్పుడు ఎందుకంటే భయంకరమైన శ్రమలకాలంలోం కాబట్టి దుష్టుడు అనేక విధాలుగా వాడు కొడతా ఉంటాడు కాబట్టి వాటి అన్నిటి మీద మనకి విజయం పొందాలంటే వాడి కుయుక్తిని మనం తెలుసుకోవాలా వాడి ఎన్ని పాలాలుస్తే వాళ్ళు మనం స్థిరంగా ప్రభులు ఉండి ఆయన నీతిని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి దాని పొడుగు అని వెడల్పు ఆయొక్క ఆత్మీయమైన చిహ్నాలు ఆ విధానాలు సత్యాన్ని చేసుకొని క్రైస్తవ సంఘానికి ప్రకటించి అనేకులు నువ్వు ప్రభుత్వంతో ఆ గొప్ప జన ఆ సర్పలం గుంపుల నుంచి మనం వాళ్ళు బయట తీసుకొని రావాలా ఆ నువ్వు ప్రకటన చేస్తుంటేనే నీకు అలాంటి మనసు దేవుడిస్తూ ఉంటాడు వాళ్ళ అవన్నీ ప్రభుకు ఒక సూచనలాగా దేవుడిస్తున్నాడు ఈ రోజు మనకి కాబట్టి అనేకులు ప్రభు ఆకర్షింపబడి ఆయన తట్టు నడిపిస్తాడు కాబట్టి అలాంటి సేవా మనం ప్రభు నడిపించాలా ఆయన రాకటి మనం సిద్ధపడాలా అనేకలు మనం సిద్ధపరచాలా ఆయన ఇచ్చే మనం బలవంతులుగా తయారు కావాలా ప్రతి చోట మనం ఆయన ఒక సాండి అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా దాని గురుపతి కూడా మనందరూ మనందరికీ ప్రభుత్వం ప్రార్థన చేసుకోవాలి స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోళతుల తండ్రి నీకు వందాలిస్తాయా గొప్ప దేవానికి వందాలిస్తాయా నా ఈ మధ్య కాలే సమయంలో మీకు స్వరాన్ని వినే దండిత భాగ్యాన్ని మాకైనా అనుగ్రించింది కానీ నీకు మీరు ఒకరు మధ్య జీవవాకం పట్టుకునే జ్యోతిల వల్లే కాబట్టి ప్రభా మేము ఉంటుంది ఒకరు మధ్య ప్రభ బంకైన చీకటి కాలంలో శ్రమల కాలంలో సర్పముల తేలు మధ్యలో మేము ఉన్నాం మేసు ప్రభావ తోడేల మధ్యలో మేము ఉన్నాం అయినా ఆ జనులకు భయపడుకున్నారు ప్రభావ గొప్ప దేవన తండ్రి ఈ చివరి కాలంలో ఉంటున్న మేము అయినా ఏ రీతిక ప్రభ గొప్ప జనసామాన్య ప్రభావ ఆక సర్పలు తీరు కుంపులు వచ్చి మేము బయట తీసుకొని భూమిలో మేము ఉన్న మేస్త ప్రభావ యుద్ధం యహోవదే మీరు మా పక్షం ఉన్నారు ప్రభావ మీకు సర్వజ కవచం మీరు ప్రాభ మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ఈ ఆత్మీయమైన విధానాన్ని మీరు నేర్చుకుని ప్రభావ మృదవులను అవలంబించుకొని ధరించుకొని ప్రభావా ఆత్మ మీద కట్కం డాలు పట్టుకొని ప్రభావ సైతం మీరు విజయం పొందాలా అనేకలు మీరు చెంత తండ్రి ఇంకా మేము ఆత్మీయ లోతులకు మిమ్మల్ని ఇంకా నడిపించడం ప్రభావ మీకు మనసుమ అనుగరించండి మా మనసుమ తలంపులు అవి పనికిరాని ప్రభావ పని కొట్టివేసిన మీకు వచ్చినప్పుడు కొత్త మనసు వస్తుంది అన్నారు బాబా ఆ మనసు మేము కలిగి ఉండాలా ప్రతి క్షణంలో అయినా గొప్ప దేవ అదొక మీరు అన్నారు బాబా కొప్ప దేవ ఆ రీతిగా మేము ఆ జీవితాలు ఉన్నారా ప్రభావ సంపూర్ణ మీకు సమర్పించుకున్నైనా మీకు కొన్ని రోషం కలిగి పౌరుషంగా కలిగి పరిశుద్ధంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవ మేము ఉంటుంది శ్రమల కాలంలో ఈ శ్రమంలో ఎవరు కూడా ప్రభావ కదిలింపబడుకున్నా నైనా పడిపోకుండా ప్రభావ పత్తి ఒక్కొక్క బిడనైనా ఏ రీతిగా మేము పిలువబడి ఆ పిలుపుకు తగినట్లు ప్రభావ చివరి వరకు మీ రక్షణ ప్రాణానికి మేము నిలబడాలా అనేకలు మీకు మీకు చెంతకుని నడిపించాలా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవలు మేము అందరూ నడిపించండి వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపచ్చాను ప్రభావా కలవరిశల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం హలవ మీరు వ్యాక్సిన్ రియాక్షన్ నుంచి సంపూర్ణ విడుదల చేయండి స్వస్థపరచండి ప్రభావ ఆ డిఎన్ఏ ప్రభ మీ తాకండి ప్రభావా వ్యాక్సిన్ ఏసుక్రీస్తున్నాము అని కాజ్ఞాపిస్తున్నా ఆ డిఎన్ఎను తాగడానికి వీలేదు ఏసుక్రీస్తున్నామని కాజ్ఞాపిస్తున్నా ప్రతి అవయ ఆ వ్యాక్సిన్ ని రిజెక్ట్ చేయండి దాన్ని స్వీకరించడానికి వీలేదు ఏసుక్రీస్తున్నామని ఆజ్ఞాపిస్తున్నా ఎవరు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఏ బాడీలో వ్యాక్సిన్ పనిచేస్తుందో ఆ వ్యాక్సిన్ ఆ బాడీలో ప్రతి అవయవల గురించి ఈ క్షణం మాట్లాడుతున్నాం ఏసుకరిస్తున్నాము ప్రతి అవయవలరా మీరు రిజెక్ట్ చేయండి దాన్ని రిజెక్ట్ చేయండి దాన్ని మీరు స్వీకరించడానికి వీలేదు ఆ వ్యాక్సిన్ ఏ అవయానికి తాగడానికి వీల్లేదు హాని చేయడానికి వీల్లేదు ఏసుక్రీస్ న్ న్యూట్రలైజ్ అయిపోయి ఈ రూరం రూపును బయటికి పోవాలా ఏసుక్రీస్థలనాల్లో నీకు గొప్ప దేవా భక్తుక్క మీరు కాపాడండి మీ కృపలో భద్రపచ్చుకోండి మీకు ఒక సాలు పెట్టుకున్న ఆయన ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరు మీరు ఆశ్రవించడం నూతనంగా అభిషేకించి మీకొక గొప్ప సాక్షన్ పెట్టుకున్నాయినా వ్యాక్సిన్ భయంకరంగా ప్రజర్స్ ఎక్కువైపోతున్నాయి ఈ ప్రభావ ఆయన మీరు మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడైన ప్రభావ బట్ అన్నింటించి మాకు విడుదల విడుదల కల్పిస్తారు ప్రభావ మా కొండ మా కోట మా దాగుకున్న చోటు మీరే ప్రభావ గొప్ప దేవ తండ్రి ఏసయ మీ వాకి మీరు టైంకి మేము దగ్గర పడిపోయినా ప్రభావ అతి లేఖనం నెరవేరుతుంది కనుక విశ్వాసంతోని ప్రభావ మేము దాన్ని స్వీకరించి అనుమానించుకునే ధైర్యంగా మేము ముందు పోయి బిడలుగా తయారు చేయండి అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభావ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరినీ కేబీ మేము బ్రదర్స్ అందరూ మీరు ఆశ్వాదించండి అభిషేకించి మీకు గొప్ప శాసనం పెట్టుకుండా అయినా మీరు అక్కడ తొలగింది సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా అలాంటి సేవలు నడిపించండి అయినా చందశేఖర కూడా ముట్టండి ప్రభావ నాకు ఆర్గం దండి మీ పర్ పర్లో నింపండి మీ సముచితమైన జ్ఞానం చేత నింపడం ప్రావా అన్నదానికి అనేక మంది విషయాలు బయలుపరచడం ప్రవా అన్నచుకుంటూ అగ్నికం చేయడం ప్రభావ ఆఫీస్ లో ఒక ఫ్రెజర్షించి ఓ ప్రవండి విజయం దచ్చే మనం ప్రాధిష్టమైన ప్రతి ఆటంకాన్ని కొట్టుమే ప్రాధిష్టమైన కుటుంబించుకుంటూ అగ్నికంచండి తిరుపతి భవిష్యత్తు దీవించి మీ పర్లో ఒక జ్ఞానం చేతి నింపి బిల్లని అభిషేకించి మీరు వాడుకోండి ఉన్నత స్థితిలో స్థదులు లేవనెత్తని బలపచ్చండి చిత్తారు మీ మంచి ఆర్గ్యం దండి బలపచ్చండి నూతనంగా అభిషేకించి మీకు ఒక పెట్టుకోండి అన్న బంధువులు ప్రవా అన్నతములు అందరూ ప్రావి నడిపించండి మీరు అక్కడ తొలగింది ప్రభావ మీ అందరినీ సిద్ధపడాల అనేకలు మీ సిద్ధపచ్చాలా ప్రైనా సంతానం సంతానంగా ప్రభావం ఇంకా ఎంతో మంది ఆరాధనలు రాలేదు వాళ్ళ అందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి కంచేసి మీరు కాపాడండి రాబోయే నాకు పగు శ్రమల కాలంలో అన్నింటి మీరు తప్పించుకొని విజయం పొంది మీ ముందు సాగిపోల ప్రభావం మీరే మా మార్గం చూపించి మేము వీరీతి గలలో మీ దైవికమైన జ్ఞానం చేతి నిమి నడిపించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకొని మీరు ఒకరు మనందరినీ సిద్ధపచ్చుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె ప్రార్థించండి మీరు ఒక్కొక్కరుగా పరిశుద్ధుల అభితంత్రి ఎస్ఐత్యూ పదేవా మీకే శితుల స్తోత్రాలైనా ఈ ఉదయం వచ్చు నీ తర్వాత మళ్ళీ కాచి కాపాడని మీకు ఎంత వర్ణాలైనా ఈ మధ్యాహ్నం కారణం పర్వాలేదు మీరు మనసారి మనకి తెలిసినట్టునండి మీకే పెద్దగా ప్రయత్నిస్తున్నట్టు అండి పరిశుద్ధి ఎటువంటి కాలంలో మరో సగం జ్ఞాపం చేసినందుకు మాకు బయట చూపిస్తే మీకు మీకు ఎంతో భంగాల ప్రభావం ముఖ్యంగా చెప్పండి ఏ రీతిలో మీ వరకు మేము సాక్షిత జీవించాలను కనిపించడం భనాలు విషయాల్లో చింతచించకుండా అందరి ముందుకోలాగినయప మీ రక్షణ ప్రణాళికల వచ్చి వారి వరకు తగ్గించాలని సహపడాలని ఆగిస్తుంది రూపంలో కరపించి అనిపించండి వైరస్ ద్వారా పడిన వాళ్ళని మళ్ళీ చోట్ల పర్చండి కాచి కాపాడమని సాధిస్తుంది వాళ్ళతో మిమ్మల్ని చిన్న పిన్న వినిపిస్తుంది క్రైస్తవ సంఘాలను ప్రభావం కానీ తల్లి సంఘానికి ఆయన తల్లి ఉపవరణమని ప్రార్థిస్తున్నారు ఈ చివరి క్షణాల ప్రభా చివరి కాలం ప్రభావ కలిగి చిన్న చిన్న అనేక సేవ చేయాల ప్రభావం మీ నీతి ప్రతిని ప్రమే విశేషమైన అద్భుతాలు నేను చూడాల ప్రభావ అక్కడ సేవ చిత్ర నడిపించండి దరదృష్ట సహకరించండి ఆకరించండి కుటుంబాలలో శాంతి స్థానం తెచ్చండి ప్రతి కుటుంబాన్ని తనమని కట్టమని ప్రార్థించినట్టు తెలియదు మీ కొంత శాస్త్ర వ్యక్తం సంతనం దేని గారికి సంతనం తెచ్చండి శాంతి స్వయం తెచ్చండి బిడ్డల జీవితాల చదువులు అనుగ్రహించండి బాగా చదువుకులు ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని మెరుగుపరచండి ఈ విహాలు ఎనివంటి గృహాలు దయచేయండి ప్రభావ అనేక జన్మలు మీ చెద్దకు రావాలంటే మీరు సేవ కొనసాగించాల ప్రభావ ధైర్యంగా మీకు శుభార్త కల్పించాలా ప్రతి ఒక్కరిని దర్శనాలను కల్పించాలా పాపాలు చేయాల ప్రభావం సేవ జీవితంలో మమ్మల్ని అందరం కలిగించింద్రాబాద్ ప్రేపురామం ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుధుడా పరిశుధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ఐ అనికే వందనాలు ప్రభావ తండ్రి నీకే స్థుతులు స్తోత్రము ప్రభాతం ఈ దినమంతా ఈ గడిచిన కాలమంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి నైనా భయంకరమైన సోదల నుంచి ప్రభానైనా మమ్మల్ని తప్పించి కాపాడినవు ప్రభా నీకు వందనాలు ప్రభాతండ్రి అలాగే ప్రభానైనా తండ్రి ఎవరికి లేని ధన్యత ప్రభానైనా నీ స్వరం భాగ్యము ధన్యత మాకు ఇచ్చినావు ఈ మధ్యన కాలం నీతో గడిపే అవకాశము తండ్రి నేను నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు నాయన నీకు స్తోత్రాలు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ అయ్య నీకే వివేగములు గాక హల్లెలయ్యా తండ్రి ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో తండ్రి కాబట్టి నాయన విన్న వాక్యం మా హృదయంలో నాటబడాలా అది మాలో ఫలించాలా ప్రభా తండ్రి నాయన నీ వాక్యాన్ని నేనైతే సాత్వికంతో అంగీకరిస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను ప్రభా ఆ విన్న నా నా హృదయంలో నాటబడాలా నాకు నీ పట్ల ఏదైనా ఆయాసకరంగా ఆ వాక్యము ప్రభా అది శుద్ధీకరించాలా నాయన తండ్రి అలాగే ప్రభా నాయన అవును ప్రభా ఈ లోక నాదులతో నాయన అంధకార సంబంధమైన శక్తులతో మాకు పోరాటం అన్నావు ప్రభా తండ్రి కాబట్టి ప్రభ మేము యుద్ధానికి సిద్ధపడాలా ప్రభ ఆ యుద్ధానికి మేము అతి దగ్గరగా ఉన్నాం కాబట్టి ప్రభ దుష్టుడు మా మీద ముట్టడి చేసినా కానీ నాయనా ప్రభ దినం ప్రభ యోహోశువాకి ఒకటే వాగ్దానం చేసినావు ప్రభా నీ బ్రతుకు దినములు అన్నిట ఎదుట నీ ఎదుట నిలవబడలేడన్నావు ప్రభా కాబట్టి ఈ ఎదుట నాయన ఈ దినం మా ఎదుట ఏ దుష్ట శక్తులు కానీ ఏ చీకటి శక్తులు కూడా నిలవలేవు ప్రభ ఎందుకంటే ప్రభ మీరు వెలుగు ప్రభ కాబట్టి ఆ వెలుగును ధరించిన మేము ఆ వెలుగును పొంది ఉన్న మేము ఎక్కడుంటే అక్కడ వెలుగు అయిపోతుంది ప్రభా ప్రతి చీకటి శక్తులు అవి బెదిరిపోవాల్సిందే జడియాల్సిందే ప్రభ కానీ దుష్టుడు మమ్మల్ని జడిసేలాగా మమ్మల్ని భయపెడుతున్నాడు ప్రభా కాబట్టి ప్రభ మీరు మమ్మల్ని నిబ్బరం కలిగి ఉండమన్నావు ధైర్యంగా ఉండమన్నావు దేనికి దిగులు పడద్దు కాబట్టి మేము వెళ్ళే ప్రతి చోట మాకు తోడుగా నడిచే దేవుడు నువ్వని చెప్పినావు కాబట్టి ప్రభా ఈ లోకంలోనైనా తాంటి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సోదరులు వచ్చినా ప్రభా నువ్వు ఇచ్చిన మాట ఒకటే ప్రభ మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతానన్నావు ప్రభ ఆ మాటలు మా హృదయంలో నాయన బలంగా ఉండాల ప్రభా మా హృదయమంతా నీ వాక్యముతో అది నిండి పొంగి పొరలాల ప్రభా అప్పుడే ప్రభా నేను మిమ్మల్ని ధరించుకోగలుగుతాం ప్రభా కానీ ఈ దినం అనేకులు ప్రభాయన రకరకాల వరాల కొరకు వాటి కోసం ప్రయాస పడుతున్నారు కానీ సంపూర్ణంగా నిన్ను ధరించుకునే దానికి ప్రయాస ఈ లోకమంతా మనుషుల మెప్పు కోసము వాళ్ళు ప్రయాస పడుతున్నారు మా ప్రయాసం ఒకటే నిన్ను మేము ధరించుకోవాలా ప్రభ నీవు మా వశం అయినప్పుడే ప్రభ అన్ని శక్తులతో మేము పోరాడగలం ప్రభ ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోమన్నో ప్రభ నేను ఈ లోకాన్ని జయించినానన్నో ప్రభా ఈ దినం ప్రభా ఆ స్థానంలో మీరు మమ్మల్ని పెట్టినారు ప్రభ కాబట్టి మాలో మాకు శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మేము ఎక్కడ నాయన జడియకుండా నిలబడాలా ప్రభా పౌరుషం కలిగి ఉండాలా ప్రభ నా తండ్రి నీ శక్తి బలంతో మేము ఉండాలా మాలో విశ్వాసము నిలకడగా ఉండాలా అది స్థిరపరచబడాలా ప్రభ ఎల్లప్పుడూ మెలుపుగా ఉండి నిన్ను కనిపెట్టుకోవాలా ప్రభా నీ మాటల కొరకు నీ స్వరం వినడం కొరకు కాబట్టి ప్రభ అలాంటి విధానంలోకి నడిపించండి ప్రభా తండ్రి కాబట్టి నాయనా తండ్రి ప్రభ దుష్టుడు విజృంభించిన ఆయన నాయన మీద వాడు రకరకాల బాణాలు వేస్తున్నాడు ప్రభ కానీ వాడు ఎన్ని బాణాలు వేసినా కానీ బ్రతుకుట క్రిస్తే చావైనా మేలే అనే తీర్మానంతోనే ఈ యుద్ధంలోకి దిగినాం ప్రభా బతికినన్నాడు ప్రభ నీ మహిమను నింపేలాగా బ్రతుకుతాము నీ వెలుగు అనేకుల జీవితాల్లో నింపేలాగా బతుకుతాం ప్రభ వేటిని చూసి వెనక్కడుగు వేసే ప్రసక్తే లేదు ప్రభ అన్నిటిని సులువుగా విడిచిపెట్టి నీ వైపు చూస్తూ మాకు ఇచ్చిన ఈ యొక్క పరుగు పందెంలో ప్రభ మేము ఓపికతో ఓర్పుతో సహనంతో దీర్ఘశాంతంతో పరిగెత్తాలా ప్రభా కాబట్టి దాని కొరకు నాయనా ప్రభా మా ప్రాణం నా ప్రాణం పోయినా దాని గురించి చింతించకుండా ప్రభా నీ గురించి మేము ముందుకు పోవాలా అలాంటి జ్ఞానం దయచే ప్రభ అలాంటి నిబ్బరం కలిగి ధైర్యంగా మేము ఉండాలా ప్రభ అలాంటి కృప మాకు దయచేయండి ప్రభ అది మీరు మా వశం అయినప్పుడే మేము అన్నిటిని సహించగలము అన్నిటిని భరించగలము ఓపిక ఉండాలన్నా ఓర్పు ఉండాలన్నా సహనం ఉండాలన్నా తగ్గించుకోవాలన్నా ఎదుటి వారితో ప్రేమతో ఉండాలన్నా ఎదుటి వారితో సంతోషపడాలన్నా సమాధాన పడాలన్నా ఎదుట వారికి సహాయం చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక్క మీ ప్రేమ మాలో పరిపూర్ణమైతేనే ప్రభ కాబట్టి క్రీస్తు ప్రేమ మాలో పరిపూర్ణం అవ్వాలంటే నువ్వు మా వశం అవ్వాలా ప్రభ అప్పుడే మాలో క్రీస్తు కలిగిన ప్రేమ పరిపూర్ణం అవుతుంది క్రీస్తు కలిగిన హృదయం మాకుంటది క్రీస్తు కలిగిన మనసు మాకుంటది ప్రభా ఆ క్రీస్తు కలిగిన ప్రేమ మనసు అన్నిటిని సహిస్తుంది అన్నిటిని భరిస్తుంది ప్రభ అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని జయించి నాయనా మీరు ఈ లోకాన్ని జయించి వెళ్ళినారు ప్రభ ఈ దినం మమ్మల్ని పెట్టినావు కాబట్టి నాయన తండ్రి ఈ దినం ప్రభ మీరు మా వశం ప్రార్థిస్తున్నాం ప్రభ ఇంకా మాకు లోకంలో ఏ ఉన్నతమైన ఆశలు ఆసక్తి అయితే లేనే లేదు ప్రభ ఉన్నంత కాలము ప్రతి దినమంత కాలం ప్రభ నిన్నే సేవిస్తున్నాయన మా ప్రాణము మా ఆత్మ మా శరీరము నీకే సమర్పించుకొని ప్రభ ప్రతికి నన్నాలు ప్రభ నాయన పౌరుషముతో ప్రభా నీ మహిమను ఈ లోకమంతా మా ద్వారా చూపించాల ప్రభా అలాంటి విధానంలోకి అలాంటి సేవలోకి అలాంటి అభిషేకము అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు జ్ఞానము మాకు దయచేసి మమ్మల్ని ప్రభావి లోకంలో నాయన నిలబెట్టమని నీకు వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీ రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరుచుకున్నందుకు మేము అనేకులను సిద్ధపరిచేలాగినా అలాంటి జ్ఞానము మాకు అలాంటి కృప వెంబడి కృప మాకు సమృద్ధిగా దయచేయమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరిశుధ్ర ప్రేమాల దేవ కృపణండి దేవా ప్రభాక లేఖలేని వంద ప్రభావ్ఞత హజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారులు వందనాల ప్రభావ వేలాది దుద్ధలతో కూడిన మాహోనదైన గొప్ప దేవా నీకే స్థోతున్నతండి మరి వాక్యం చిత్త ప్రభా మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలండి దేవాయ దినాల విధంగా ఉన్నాయి ప్రభా కానీ ప్రభావ అలాంటి విషయంలో ప్రభా అన్ని ప్రభా మీ తప్పినీకు లేఖలేని వందాల ప్రభ కృతజ్ఞతల ప్రభా స్ప్రభ మేము ఎవరు ఎలా ప్రశ్నలు వేసిన ప్రభావాటికి మేము సమాధానం చెప్పేవారిలాగా ఉండాలంటే ప్రభా న వాక్యం మారు నాటబడాల ప్రభావ దేవా ఈ ప్రభావ నేర్చుకున్న వాక్యం ఏది కూడా మేము మర్చిపోద్దు ప్రభావాసే అమ్మకు రెస్టారేషన్ కావాలి ప్రభావ ప్రతి ఒక్క వాక్యాల ప్రభావ మాకు జ్ఞాపకం ఉండాలి ప్రభావాలు ఫలికరికంట రాయబడి ఉండాలి ప్రభావాక్య ప్రభావ మేము కంటభూషణి ధరించుకోలేదు ప్రభావా యొక్క సత్యాన్ని ప్రభావ నడుముకి దట్టలా కట్టుకోవాలి ప్రభా ఏసీ అమ్మ మాకు దయచేయడం ప్రభావ నీకేస్తే వాయుచ ప్రభావ మేము ఎప్పటికీ వెలుగుగా ఉండే ప్రభావ నిన్ను స్థతినించి ఆరాధించాలి ప్రభావ నీ యొక్క వాక్యాలు ధ్యానించాల దేవాయత ప్రభావ ప్రతి ఒక్క వాక్యాల ప్రభావ ఈవెన్ మా కళలో కూడా ప్రభావ మేము వాక్యాలను ధ్యానించాల ప్రభావ దేవాయతు ప్రభావ ఎలాంటి విషయంలో కూడా ప్రభావ మేము మాకు సహాయం దాయించిన ప్రభావ దేవాయత ప్రభావ నీ యొక్క పరిశుధాత్మ శక్తి మాలో కంప్లీట్ గా సంపూర్ణంగా మేము పొందుకోవాల ప్రభావ ఏతు ప్రభావ మరి నీ యొక్క ఏ విషయంలో మోచుకున్న ప్రభావ ఏచు ప్రభావ మరి మీరు మనం నడిపించిన ప్రభావ నీకేస్తండి దేవా ఏస ప్రభావ నీ యొక్క అక్కడ చాలా త్వరలో ఉంది ప్రభా దొరగా సిద్ధపడాలి అనేకలను సిద్ధపరిచిన ప్రభా యొక్క స్వాత మేము ప్రకటించాలంటే ప్రభా అనేక ఆత్మచేత ప్రభావం నడిపించిన ప్రభావ ఎక్కడైతే ప్రభా స్వాత ఉంది ప్రభావ దేవ ఎక్కడైతే ఆత్మను రక్షించిపోతున్న ప్రభావ అక్కడికి మమ్మల్ని పంపించిన ప్రభావిత స్వాత చెప్పడానికి తండ్రి దేవ మాకు సహాయపడండి ప్రభా అన్ని విషయంలో కూడా ప్రభావ దేవా మేము సమాధానం కలిగి ప్రభా అనేకులకు స్వాత ప్రకటించాలా ధైర్యంగా మేము ప్రకటించాల ప్రభా ఎవరికి మేము భయపడద్దు ప్రభా దేవా ప్రభా ఇంకా దేనికి కూడా ప్రభా మేము కాంప్రమైజ్ కావద్దు ప్రభా అన్నింటి ప్రభావ మేము ఈక్వల్ గా ఉండాలి ప్రభా అనే కానీ బ్రతులు ప్రభా మరి ఎటు చూస్తున్నప్పుడు ప్రభావ ఈక్వల్ గా ఉండాలి ప్రభా దేవాతు ప్రభావ మరి నువ్వు కరెక్ట్ గా ఉండాలి ప్రభా ఏసు మరి మంచి ఊట లో ఉన్నప్పుడు ప్రభావ మారుద్యంలో ప్రతి మరి మీరు వచ్చి మారుద్యంలో నివసించిన ప్రభా మారుద్యాన్ని పరిశుద్ధ పరచండి ప్రభావ ప్రతి ఒక్క చీకలు చెప్పినప్పుడు గద్దించి కొట్టివేయండి ప్రభువా దేవ నీకి ఇస్త తండ్రి దేవాయత ప్రభాని యొక్క వాకి ప్రభావ సరైన కవచంగా మేము ధరించుకోవాలి ప్రభా అయితే మాకు సహాయపడండి ప్రభావ అన్ని విషయంలో కూడా ప్రభావ అయితే నీ యొక్క సహాయం ప్రభావ మేము ఏం చేయలే ప్రభ దేవాయుత ప్రభావ ప్రతి ఒక్క దానికి కూడా ప్రభావం మాకు సహాయపడే ప్రభావించండి దేవాయత ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్స్ నివించాల్సిన పని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు చేసే ప్రతి ఒక్క పనుల కూడా ప్రభావం నడిపించండి ప్రభావ దేవాయత ప్రభావ మరి మారేజెస్ కానీ వాళ్ళకు మ్యారేజెస్ దాయించండి ప్రభావ మారేజెస్ మంచి జరగాల ప్రభావ పెండింగ్ మ్యారేజెస్ అంటే జరగాల ప్రభావ దేవాయత ప్రభావ మరి భార్య భర్త మధ్యలో ఎంతమంది అయితే డైవర్స్ తీసుకొని బాధపడుతున్నారు ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభావ తిరిగి ప్రభా మళ్ళీ ఒక కుటుంబంగా ఉండటం సాయం దయచేని ప్రభావం భార్య భర్త మధ్య శాంతి సమాధానం దయచే ప్రభావ సమాధానం కలిగి జీవించాల ప్రభా అర్థం చేసుకొని జీవించాల ప్రభా ద ప్రభావ ఎలాంటి డైవర్స్ చూడడానికి వీలదు ప్రభావ దేవానీ స్థాని నీకేవనల్ దేవా ఏసు ప్రభా మరి జాబ్ లేని వారికి జాబ్ నిదాయించిన ప్రభావ దేవా ఏసు ప్రభావ పిల్లలు చదువుకున్న ప్రభా యొక్క తోడించిన ప్రభా దేవ ప్రతి ఒక్క వైరస్ నుంచి కాపాడండి తప్పించిన ప్రభా నీక స్థౌతం నీకు ఎవనవుతుంది ప్రతి ఒక్క బిడ్డ మీ జ్ఞాపకం ప్రభా యసు ప్రభావి బిడలు ఎంతో మందు ప్రభా వారి నందిని కూడా ప్రభావ రక్షణకి నడిపించడం ప్రభా నర్వసించిన ప్రభా మేము అనేకుల కోసం మేము ప్రార్థించాలి ప్రభా కన్నిటికి ప్రాధులు చేయాలి ప్రభా ఏక స్వౌతం నీకేమన్నాండి దేవా ఏసు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మేము దేవ యుద్ధంలో ప్రభావ మేము విజయం పొద్దునే ఉండాలి బాబా మేము అసలు వెంకటే చూడదు ప్రభా నీ వైపు చూడాలి ప్రభ ఏ ప్రభావ గురిద్దే పరిగెత్తంలో నడిపించిన ప్రభావితం నీకు ఏమైనా దేవ ఏచు ప్రభావం మేము అడిగేసినా ప్రభా ఇంకా మిగిలిన కూడా నడిపిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా ఏ ప్రభావ ప్రతిపదాం కూడా ప్రభావం మీరు మాకు కాయపడండి ప్రభా ఏసాని యొక్క పరిశుద్ధ గుంపుల ప్రభావం పెట్టుకోండి ప్రభావ మరిన్ని ఒక రాకకి మందిని సిద్ధపరుచుకోమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంటుంది మనందరికీ కరగాలం పడగలను కాదు